తెలిసిన సామాన్య పరిభాషలో చెప్పుకోవాలంటే ఇది సైంటిఫిక్ రిసెర్చ్ అంటే ఫిజిక్స్ అంటే కెమిస్ట్రీ ఉంటుంది మరియు జీవ శాస్త్రం అంటే బయాలజీ ఉంటుంది మరి ఖగోళ శాస్త్రం అంటే మరి ఆస్ట్రాలజీ ఉంటుంది భూశాస్త్రం అంటే ఆ జియాలజీ అని ఉంటుంది కనుక ఇవన్నీ కూడాను ఆ భూశాస్త్రం అంటే ఆ భూమికి సంబంధించిన ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించే శాస్త్రం ఖగోళ శాస్త్రం అంటే ఖగోళంలో ఆ యొక్క మరి అనేక కోటాను కోట్ల పుంఖాను పుంఖాలుగా ఉన్న ఆ యొక్క గ్యాలక్సీస్ సూర్యుడు ప్లానెట్సు ఉపగ్రహాలు గ్రహాలు వాటన్నిటి గురించి మనకి అందించే జ్ఞానం అది ఖగోళ శాస్త్రం ఎంతో మంది యొక్క జ్ఞాన అనుభవాలను ఒక దగ్గర సమీకరించి దాన్ని సూత్రీకరించి దాన్ని ఒక చక్కటి ఒక క్రమ పద్ధతి తయారు చేసింది మనకి ప్రసాదించింది దాని శాస్త్రము సంగీత జ్ఞానం ఉందనుకోండి సంగీత శాస్త్రం అంటే నాకు సంగీత జ్ఞానం ఉంది అంటే నాకు హరహరప్రియ అంటేంటో ఆనందైరం అంటేంటో తెలుసు అందులో ఉండే స్వరాలు ఎలా ఉంటాయి ఇందులో ఉండే స్వరాలు ఎలా ఉంటాయి మరి ఆ యొక్క విన్యాసం ఎలా ఉంటుంది ఆ శృతి అంటేంటి ఆ లయ అంటేంటి అవన్నీ నాకు అనుభవం ఉన్నప్పుడు అది నాకు జ్ఞానము నేను ఒక సంగీతంలో నేను జ్ఞానిని ఈ ఇవన్నీ కూడా ఎంతో మంది సంగీతాల్లో జ్ఞానం ఉన్న వాళ్ళ అనుభవాలన్నీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకం గ్రంథం తయారవుతుంది దాని పేరు సంగీత శాస్త్రం ఆ సంగీత శాస్త్రంలో ఆ యొక్క గ్రంథంలో ఈ యొక్క ఈ అనుభవ జ్ఞానం యొక్క అవన్నీ కూడా ఉంటాయి ఆ శాస్త్రం ద్వారా మనకి జ్ఞానం రాదు ఆ శాస్త్రం ద్వారా ఆ జ్ఞానం యొక్క సైద్ధాంతిక పరిచయం ఏర్పడుతుంది అంటే దాని యొక్క థీరీ మనం తెలుసుకుంటాము దాని సైద్ధాంతిక పరి మరి యొక్క పరిచయం అంటాము అంటే ఓహో ఇన్ని రాగాలు ఉన్నాయట అది ఏమిటో అదేంటో కళ్యాణిట మరి మరి అవుడవ షాడవ రాగాల రాగాల మరి మేళకర్త రాగాలట అంటే ఇదంతా ఆ శాస్త్రము మనం దాన్ని సాధించినప్పుడు అనుభవంలో వచ్చినప్పుడు ఆ అనుభవంలోంచి వచ్చింది జ్ఞానము అని అనుభవమే జ్ఞానం కనుక మై ఫ్రెండ్స్ జ్ఞాన అన్నప్పుడు అది ఏ రకమైన జ్ఞానమైనా సరే అది జ్ఞానమే భూమికి సంబంధించిన జ్ఞానం మరి మనుషుల మెదడుకు సంబంధించిన జ్ఞానము సైకాలజీ అలాగే సంగీతానికి సంబంధించిన జ్ఞానము సంగీత జ్ఞానము క్రికెట్కి సంబంధించిన జ్ఞానము ఆ క్రికెట్ బ్యాటింగ్ ఎలా వేయాలి అది మరి డిఫెన్స్ ఎలా ఆడాలి మరి అఫెన్స్ ఎలా ఆడాలి గుగ్లీ ఎలా వేయాలి మరి మరి డ్రైవింగ్ ఎలా చేయాలి మరి స్క్వేర్ కట్ ఎలా చేయాలి లేట్ కట్ ఎలా చేయాలి ఇదంతా కూడా ఒక క్రికెట్ శాస్త్రం ఉంది ఆ క్రికెట్ జ్ఞానం ఉంది ఇండియాను మరి ఇంగ్లాండ్ ఆడుకుంటున్నారు అక్కడ మరి కామెంటేటర్స్ కూర్చొని దాన్ని విశ్లేషణ వాళ్ళంతా అంత ముందు జ్ఞానం సంపాదించుకున్న క్రికెట్ జ్ఞానం వాడు అలా బౌలింగ్ వేయకూడదు అసలు వాడు ఇలా బౌలింగ్ వేయవలసింది వాడు తక్కువ బ్యాటింగ్ వాళ్ళు ముందుకు వెళ్ళవలసింది వాడు వెనకెళ్ళాడు అని వాళ్ళంతా విశ్లేషణ చేస్తారు వాళ్ళంతా జ్ఞానులు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా క్రికెట్ ఆడి ఆడి ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించుకుని దాని మీద విశ్లేషణ చేస్తున్నారు కనుక జ్ఞానము అన్నప్పుడు అది దేనికి సంబంధించిన జ్ఞానమైనా అది జ్ఞానమే అనబడుతుంది కనుక ఆ సైంటిఫిక్ రీసెర్చ్ ఆ శాస్త్రీయ పరిశోధన ద్వారా ఆ మనకి ఆ యొక్క జ్ఞానము మనకి అది చేకూరుతుంది కనుక జ్ఞాన యోగం అన్నప్పుడు అది చాలా జనరల్ టర్మ్ అది మై డియర్ ఫ్రెండ్స్ అది అంత జ్ఞానమే పాక శాస్త్రంలోంచి పాక జ్ఞానం అది అనుభవం నుంచి వస్తుంది ఒక పుస్తకం చదువుతాం పాక శాస్త్రంలో ఇంత ఉప్పు వేయాలి ఇంత కారం వేయాలి ఇంత రెండు స్పూన్లు వేయాలి మూడు స్పూన్లు వేస్తే అంత చండాలంగా వస్తుంది ఫస్ట్లో అంటే ఆ శాస్త్రం తప్పని కాదు అది శాస్త్రం నుంచి మనం మొట్టమొదటి తెలుసుకుంటే అన్ని ఆ పస్వరాలే వస్తాయి కానీ దాన్ని అభ్యాసం చేయగా చేయగా రకరకాల పదాల్లో మనం దాన్ని మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు పోతుంటే ఆ శాస్త్రంలో చెప్పిన విధంగా మనలోకి కూడా ఆ రుచి ఆ స్వాదం ఆ యొక్క వాసన గుబాళం పన్నీ వస్తాయి అప్పుడు మనకి ఓహో అది అనుభవము జ్ఞానము అనుభవంలోంచి వచ్చింది జ్ఞానం శాస్త్రం చదివితే అధ్యయనం చేస్తే మనకి ఏమొస్తుంది ఆ యొక్క జ్ఞానం యొక్క సైద్ధాంతిక పరిచయం వస్తుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ మనము జ్ఞాన యోగం అన్న దాని గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాం సామాన్య పరిభాషలో సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిఫిక్ రిసెర్చ్ సైంటిఫిక్ అనాలిసిస్ దా దానిలోంచి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం సత్యాన్ని తెలుసుకుంటాం ఎన్ని పాలలో చక్కెల మరియు గోధుమ పిండి అవన్నీ కలిపితే మనకి ఆ చక్కటి ఆ రుచి వస్తుంది రకరకాల పాలలు కలిపితే రకరకాల రుచులు వస్తాయి అనేక రకాల రుచులు ఏది అన్నిటికన్నా గొప్ప రుచి అని ఏ విధంగా ఆ యొక్క ఆ పరిశోధన జ్ఞానము నిరంతరము జ్ఞానం యొక్క పరిశోధన అభ్యాసం మరి అనేక యొక్క అభ్యాసాల నుంచి కొన్ని సిద్ధాంతాలు బయటకు ఆ సిద్ధాంతాలన్నింటినీ మరి గ్రంథస్థం చేస్తే అది అవుతుంది కనుక ఈ జ్ఞాన యోగం అన్నదాంట్లో నాలుగు స్టెప్స్ ఉన్నాయి ఆ నాలుగు స్టెప్స్ ఏంటంటే శ్రవణము మననము నిధి ధ్యాసన సాక్షాత్కారం శ్రవణము మననము నిధి సాక్షాత్కారం శ్రవణం అంటే ఫస్ట్ బాగా వినాలి సంగీత జ్ఞానం కావాలనుకోండి మనకి ఈ సంగీతము అని ఫస్ట్ శ్రవణం బాగా వినాలి అందరూ మరి కచేరీలంతా చేస్తుంటారు గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళ క్యాసెట్లు తీసుకొచ్చి సీడీలు తీసుకొచ్చి వాళ్ళ మరి వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూసి బాగా వినాలి దాన్ని ఆ శ్రవణం ఫస్ట్లో మనకి అన్ని రాగాలు ఒకటే విధంగా కనబడతాయి కానీ తినగా తినగా రుచులు వేరు మరి అనగా అనగా రాగము అతిశయులను అలాగా మనగా శ్రవణం చేయగా చేయగా ఆ వినగ వినగా అనమాట ఆ వినగా వినగా మనకి కొద్ది గొప్ప మనకి పరిచయం వస్తుంటుంది సైద్ధాంతిక పరిచయం బాగా విన్నప్పుడు మనకి ఆ కళ్యాణ రాగానికి శంకరాభరణానికి కొంచెం తేడా మన జీవులకు తెలుస్తుంది ఫస్ట్లో తెలియదు సో మై డియర్ ఫ్రెండ్స్ కనుక అలాగే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ శాస్త్రమైనా సరే ఏ విషయమైనా సరే మనకి దాంట్లో జ్ఞానం కావాలంటే ఆ విషయాన్ని మనం విస్తారంగా వింటూ ఉండాలి మనకన్నా అధికుల దగ్గర మనకన్నా విఘ్నుల దగ్గర అనుభవ పాండిత్యం ఉన్న వాడి దగ్గర ఈ అనుభవం లేమి ఉన్నవాడు కొత్తగా మరి అందులో చేరిన వాడు అందులో ఔత్సాహికుడు మరి అందులో పురోగమనం సాధించాలని కోరుకునే ముముక్షువు సాధించిన వాళ్ళ దగ్గర ఎంతో విస్తారంగా వినాలి దాని శ్రవణము అంటారు వేదాలు నేర్చుకోవాలనుకోండి వేదం చక్కగా వాళ్ళు పాడుతుంటారు సామవేదము చక్కటి ఆ యొక్క నాదంతో ఆ రాగయుక్తంగా మనం వినాలి ఫస్ట్ తర్వాత వాళ్ళలాగా మనం అభ్యాసం చేయాలి ఫస్ట్ వినాలి చెవికి బాగా ఇంకించుకోవాలి అలాగే ఒక కొత్త భాష నేర్చుకుంటున్నాం అనుకోండి సంస్కృతం నేర్చుకోవాలి లేదా జర్మన్ భాష నేర్చుకోవాలి వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు మనకి ఏం అర్థం కాదు కానీ ఫస్ట్ బాగా వినాలి ఆ పదాలు ఎలా ఉంటాయి ఆ సౌండ్ ఎలా ఉంటుంది ఆ ధ్వని ఎలా ఉంటుంది వాళ్ళు ఎక్కడ విలుస్తారు పదాన్ని అది ఫస్ట్ బాగా వింటుంటే వింటుంటే వింటుంటే వింటుంటుంటే మెల్లిగా మనకి అది వచ్చేస్తుంటుంది చిన్న పిల్లవాడు మన ఇంట్లో తెలుగు ఎలా నేర్చుకున్నాడు తెలుగు మాటలు ఎలా నేర్చుకున్నాడు మన ఇంట్లో పెట్టి అంటే వాడు వింటున్నాడు అందరు వింటు వాడు ఏం నేర్చుకోలేదు ఆ శ్రవణంతో మొత్తం అంత కొటేశ్వరుడు అంటే ఇంట్లో అంతా హిందీ భాష ఉంటే ఆ పిల్లవాడికి హిందీ అలవోకగా వచ్చేస్తుంది అంటే ఆ శ్రవణంతో మరి ఇంకేమీ చేయలేదు అదేమి సాధన ఏమి చేయలేదు కానీ ఆ వినికిడితోనే ఆ భాష వచ్చేసింది అలాగే ఒక సంగీతం ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఉంటే వాడికి చిన్నప్పటి నుంచి ఆ వినికిడితోనే వాడి నోటి కూడా రాగాలి వచ్చేస్తుంది వాడు క్రికెట్ ఇంట్లో పుట్టి పెరిగాడు అనుకోండి చిన్నప్పటి నుంచి ఆ పద వాడికి అందులో ఉంటాడు వాడు బాగా శ్రవణం చేస్తాడు కనుక చిన్నప్పటి నుంచి మై డియర్ ఫ్రెండ్స్ కనుక శ్రవణము మొట్టమొదటి విస్తారంగా శ్రవణం చేయవలే ఒకడికి ఆత్మ జ్ఞానం సంగీత జ్ఞానం ఎలాంటిదో మరి భౌతిక శాస్త్ర జ్ఞానం ఎలాగో భూగోళ శాస్త్రం ఎలాగో జ్ఞానం ఎలాగో అలాగే ఆత్మ అన్నది కూడా ఉంది మనం ప్రస్తుతం జ్ఞాన యోగం ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానకి సంబంధించిందే జ్ఞాన యోగం అనబడుతుంది కనుక ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క పరిభాషలో ఈ ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నప్పుడు జ్ఞాన అంటే మనం ఆత్మ గురించే అని మనం అర్థం చేసుకోవాలి విడిగా ఆత్మ జ్ఞాన యోగం అని అనవు ఇక్కడ జ్ఞాన యుగం అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే ఆత్మకి సంబంధించిన జ్ఞానమే పరలోకానికి సంబంధించిన జ్ఞానమే మోక్షానికి సంబంధించిన జ్ఞానమే ముక్తికి సంబంధించిన జ్ఞానమే అని మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాలి ప్రతిసారి అని రిపీట్ చేయకూడదు కనుక ఈ జ్ఞాన యోగంలో అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞాన యోగంలో అయినా మరి సంగీత జ్ఞానంలో అయినా సరే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే శ్రవణము స్వామి చిన్మయాన్ని వస్తుంటారు ఆయన చక్కగా మనకి జ్ఞాన యోగాన్ని ప్రబోధిస్తుంటారు ఆయన ఎన్నో గీతా జ్ఞాన యోగాలు చేశారు ఆయన చిన్నప్పుడు మనం వెళ్ళాం ఏం చెప్పాం ఆయన వెళితే ఏం చెప్తాడు ఒక శ్లోకం చూసుకుంటాడు భగవద్గీతలో ఆయన విస్తారంగా దాన్ని విశ్లేషించి చెప్తుంటాడు ఓహో ఈ శ్లోకానికి అర్థమా ఇదా గీతాసారము అంటే అది మనం వింటూ ఉంటాం ఆయన స్వామి చిన్మానంద గారు రకరకాలుగా ఆయన పుష్కలంగా చెప్తుంటే ఉదాహరణలు ఇచ్చేసి మనకి అర్థం అవుతుంటుంది ఓహో ఇది జ్ఞానయోగం అంటే ఇది నాదయోగం అంటే ఇది ధ్యాన అంటే ఇది కర్మయోగం అంటే ఇదే భక్తి యోగం అంటే అందుకే అంటే వాటి చెప్పేది మనం వింటూ ఉండాలి బాగా శ్రవణం చేస్తూ ఉండాలి ఫస్ట్ స్టెప్ మన చిన్న పంచి స్కూల్ కాలేజీకి వెళ్ళి ఫిజిక్స్ టీచరు కెమిస్ట్రీ టీచర్ వాళ్ళు అంత చెప్తుంటే యాసిడ్ ఆల్కలి మనం చెప్తుంటే మనం ఎప్పుడు చూడలేదు యాసిడ్ చూడలేదు ఆల్కలి చూడలేదు కానీ మనం అన్ని వింటూ ఉంటాము ఆ కెమిస్ట్రీ పుస్తకాలు చదువుతూ ఉంటాము ఆ కెమిస్ట్రీ మాటలు వింటూ ఉంటాము ఆ కెమిస్ట్రీలో మనకి ఆ రసాయనిక శాస్త్రంలో జ్ఞానము అది ఆ పరిచయం సైద్ధాంతిక పరిచయము పెరుగుతూ ఉంటుంది మరి నువ్వు కాలేజ్ లెవెల్ పోయి నువ్వు కూడా ఆసిడు ఆల్కల్ రెండు కలిపితే మరి నీ యొక్క ల్యాబోరేటరీ చేస్తున్నప్పుడు అది నీ యొక్క అనుభవ జ్ఞానం మనలోంచి పెట్టుకోవచ్చు అక్కడ మనలో అంతవరకు ఆ పుస్తకాల ద్వారా ఆ యొక్క మరి వాళ్ళ యొక్క ప్రవచనముల ద్వారా ఆ రసాయనిక శాస్త్రం యొక్క సైద్ధాంతిక పరిచయం మనకి కలుగుతూ ఉంటుంది సైద్ధాంతిక పరిచయం అంటే థియరటికల్ నాలెడ్జ్ జ్ఞానం అనేది థియరటికల్ నాలెడ్జ్ కాదు థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కాదు నాలెడ్జ్ అనే పదం కన్నా ఇన్ఫర్మేషన్ అనే పదం థియరిటికల్ ఇన్ఫర్మేషన్ వేరే నాలెడ్జ్ అండ్ విజ్డం వేరే కనుక ఆ థియరిటికల్ అంటే సైద్ధాంతిక పరిచయం దాన్ని థియరటికల్ ఇన్ఫర్మేషన్ అంటాము మనకి పుస్తకాలు జరిగితే పక్క యొక్క అనుభవాలు మనం వింటే మనకి ఆ సైద్ధాంతిక పరిచయం వస్తుంది థియరటికల్ ఇన్ఫర్మేషన్ విస్తారంగా దొరుకుతుంటుంది కానీ దాన్ని మనం అనుభవంలో పెట్టినప్పుడు మన జీవితంలో అనువయించుకున్నప్పుడు దాన్ని మనం విశేషంగా సాధన చేసినప్పుడు మనకి అందులోంచి వచ్చేదే ఆ జ్ఞానము ఆ విజము ఆ నాలెడ్జ్ సో నాలెడ్జ్ విజడము ఇవన్నీ వెలసి ఆ జ్ఞానం అనబడుతుంది మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ అండ్ మైడియర్ ఒక మాస్టర్ అన్నప్పుడు మైడియర్ మాస్టర్ అన్నాము అంటే మైడియర్ జ్ఞాని అని అర్థం అంటే ఈ ఆత్మ శాస్త్రంలో ఒక సిద్ధ పురుషుడు అని ఆ మాస్టర్ అంటాం మనం మై డియర్ మై డియర్ మాస్టర్ మై డియర్ ఆ మాస్టర్ అన్న పదం ఉపయోగించినప్పుడు ఎందులో మాస్టరు సంగీత శాస్త్రంలోనా ఖనిజ శాస్త్రంలోనా రసాయన శాస్త్రంలోనా మాస్టరు మనకి సంబంధించినంత వరకు ఆధ్యాత్మిక శాస్త్రంలో సిద్ధహస్తుడు సిద్ధ పురుషుడు సైద్ధాంతిక పూర్ణ సైద్ధాంతిక పరిచయమే కాక పూర్ణ అనుభవ జ్ఞానమున్నవాడు మాస్టర్ అంటే సైద్ధాంతిక పరంగా మొత్తం అన్ని తెలిసి ఉండాలి మరి అనుభవంగా మొత్తం అంతా అది అనుభవం సంపాదించుకుని ఉండాలి ప్రాక్టికల్ గా మరి అది మొత్తం వెరసి మాస్టర్ అంటారు ఈ జ్ఞాన అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాము జ్ఞాన నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి శ్రవణము రెండు మననము మూడు నిధి ధ్యాస నాలుగు సాక్షాత్కారం ఈ నాలుగు గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం జ్ఞాన యోగంలో ఇవి నాలుగు అంగములు శ్రవణ మనన నిధి సాక్షాత్కారం శ్రవణం అంటే విస్తారంగా వినడము పూర్వపు రోజుల్లో శ్రవణం ఎలా ఒక గురువు చెప్తుంటే శిష్యులందరూ చుట్టూ చేరి వింటుండేవారు గురుకుల వాసంలో చిన్న పంచి ఆ గురువు చెప్పేదంతా కూడా వాళ్ళు వింటూ ఉంటారు అభ్యాసం చేస్తుంటారు గురువు గారి దగ్గర సైద్ధాంతిక పరిచయం లభిస్తూ ఉంటుంది మరి వారి స్వంత అభ్యాసంలో వారికి అనుభవ వాళ్ళు సమీకరించుకుంటూ ఉంటారు పూర్వపు రోజుల్లో మనం గురువు దగ్గరికి భౌతికంగా వెళ్లవలసిన అవసరం వచ్చి ఉండేది ఈ రోజుల్లో మనము ఆయన వాణిని సీడీ రూపంగా లేదా కేసెట్ రూపకంగా లేదా పుస్తక రూపంగా మనం విస్తారంగా తెలుసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఓషో గారి పుస్తకాలు నేను చదివాను ఆయన క్యాసెట్లన్నీ చూశాను విన్నాను మరి ఆయన చెప్పిందంతా కూడా నేను ఆకలింపు చేసుకున్నాను ఆయన నేను అలాగే ఏ స్లోకర్టీస్ ను ఏ లోప సంక్రంపాలు ఏ వేదవ్యాసుని వాల్మీకిని మనం కలవలేదు కానీ ఆ మహాభారతం అధ్యయనం చే రామాయణాన్ని అధ్యయనం వల్ల ఉపనిషత్తు చదవడం వల్ల బ్రహ్మ సూత్రాలు చదవడం వల్ల మనకి ఆ సైద్ధాంతిక పరిచయం వచ్చింది ఆత్మ శాస్త్రం గురించి ఆత్మశాస్త్రం గురించి గ్రంథ అధ్యయనం వల్ల మనకి విశేషంగా ఆ యొక్క సైద్దాంతిక పరిచయం వచ్చినప్పుడు తర్వాత ధ్యాన సాధనలో మనకి ఆ దైనందిక జీవితంలో మనము ఆ ఆత్మ శాస్త్రాన్ని అన్వయించుకుంటూ దాన్ని అభ్యాసం చేస్తూ దాన్ని మనం జీవిస్తుంటే అందులోంచి మనకి ఆ జ్ఞాన యోగము సమకూరుతుంటుంది మనం జ్ఞాన యోగిగా మారుతుంటాం మాస్టర్ గా అవుతుంటాం కనుక ఆ ముఖత వినడం ఒకటి గ్రంథ అధ్యయనం ఒకటి పఠనం ఒకటి మరి ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు ఈ రోజుల్లో మనకి చక్కగా సిడీలు వస్తున్నాయి మీడియా ఉంది టీవీ టీవీ మీడియా మరి రేడియో మరి ఆడియో విజువల్ మరి ఇవన్నీ పరికరాల ద్వారా మనం ఎంతో శ్రవణము చేయడానికి ఎన్నో రకరకాల ఉపకరణాలు మనకి ఇప్పుడు దొరికాయి కనుక ఈ యొక్క నవ్య యుగంలో శ్రవణం చాలా చాలా మరి చాలా సులభం అయిపోయింది విస్తారమైపోయింది మనం ఇంట్లో కూర్చుని మనం శ్రవణం చేసుకోవచ్చు గురువు గారి దగ్గరకి వెళ్ళక్కర్లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అనవసరమైన వృథా ప్రయాసం లేకుండా మనం ఇంట్లో కూర్చుని ఎన్ని లైబ్రరీలైనా సర్వేస్ చేయచ్చు ఎన్ని గ్రంథాల తిరిగే ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్ లో కూర్చుంటే ప్రపంచంలో నాలెడ్జ్ అంతా మనకి ఇంటర్నెట్ లో మనకి కంప్యూటర్ లో మనకి లక్ష్యం అవుతుంది ఇదంతా కూడా శ్రవణం కింద లెక్క తర్వాత మననము మననము అంటే మనము విన్నదాన్ని చూసిన దాన్ని చదివిన దాన్ని చేసుకుంటూ ఉండాలి ఓహో ఆయన అలా చెప్పాడు ఓషో ఇలా చెప్పాడు అరవిందో ఇలా చెప్పాడు మరి జెట్టు కృష్ణ చెప్తున్నాడు వివేకానందుడు ఇలా చెప్పాడు మరి అసలు జీసస్ క్రిస్ట్ చెప్పింది ఎందుకు పనికిరాదా లేకపోతే ఆయనే కరెక్టా వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వారా ఏమిటి అసలు కథ మరి పక్క వాళ్ళని వాళ్ళని అడిగి మరి మన ఆ సాంగత్యంలో ఇవన్నీ తెలుసుకుంటూ మన సహాధ్యాయులతో వాటిని చర్చలు చేసుకుంటూ ఇదంతా కూడాను మననము అంటాను అదే సత్యము ఈయన చెప్పింది కరెక్టా ఆయన చెప్పింది కరెక్టా రెండూ కరెక్టా రెండూ రాగా విభిన్న పరిస్థితుల్లో రెండు విభిన్న మోతాదుల్లో కరెక్టా అన్నది ఇదంతా కూడాను మనము కింద వస్తుంది అంటే శ్రవణంతో మనం ఏదైతే మనం వింటామో చూస్తామో చదువుతామో గ్రహిస్తామో ఇంద్రియాల ద్వారా మన మనస్సు అనే ఉపకరణం ద్వారా దాన్ని బెరీజ్ వేసుకోవడము అనలైజ్ చేసుకోవడం విశ్లేషణ చేసుకోవడము తరచి తరచి చూడము మరి అందులో వెతికి వెతికి వస్తువును పట్టుకోవడము మరి ఇదంతా మననము అవుతుంది శ్రవణము విస్తారంగా చేస్తారు మననం చేయరు అంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్లు లెక్క స్టెప్ నుంచి రెండో స్టెప్ కడకపోతే ఆ ఒకటిలోనే ఉన్నట్లు లెక్క రెండో స్టెప్ నుంచి మనం మూడో స్టెప్లోకి వెళ్ళకపోతే రెండో స్టెప్లోనే ఉన్నట్లు ఇలాగా ఒకదాన్ని మనం స్థితం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి ఆ ఒకటి అన్నదాన్ని స్థితం చేసుకుంటూ రెండవది అన్నదాని కోసం ఎగప్రాకుతూ ఉండాలి ఆ రెండు మనకి లభ్యమైంది అనుకోండి ఆ రెండుని మనం స్థితం చేసుకుంటూ మూడు అన్నదానికి ఎగప్రాకుతూ పోవాలి ఒక చెట్టు ఎక్కుతున్నాము ఫస్ట్ ఒక కొమ్మని పట్టుకుంటాం చేత్తో మెల్లిగా మన కాళ్ళు కూడా తీసి ఆ కొమ్మ మీద పడతాం అక్కడ స్థితం రెండు కాళ్ళు బాగా ఆనుకున్న తర్వాత ఈ చేయి తీసేసి ఇంకా పై కొమ్మను పట్టుకుంటాము అంటే మనం ఇక్కం నుంచి అక్కడికి వెళ్ళాలి కనుక ఫస్ట్ మన చేతితో అనుకుంటాము తర్వాత రెండు కాళ్ళు తీసి మళ్ళీ ఆ కొమ్మ మీద పడతాము అది స్థితం తర్వాత మళ్ళీ ఇంకో కొమ్మ కోసం ఎక్కుతాము ఇలాగా ఇది మన ప్రగతి పంథాలో ప్రగతి కార్యక్రమంలో ఒకదాన్ని స్థితం చేసుకుంటూ దాని పై మనం పట్టుకుంటూ ఉంటాము అలాగే శ్రవణం అన్న దాన్ని స్థితం చేసుకుంటూ మననం అన్న దాని దగ్గరికి వెళ్ళాలి ఆ మననం స్థితమై స్థితమైపోయిన తర్వాత వెళ్ళాలి ఆ నిధిధ్యాసన స్థితమైన మనం సాక్షాత్కారంలోకి వెళ్తాము ఎప్పుడైతే సాక్షాత్కారం కూడా స్థితమైపోయిందో ఓహో వాడు జ్ఞాన యోగిరా సిద్ధ పురుషుడు రా అన్ని తెలుసురా అన్ని లోకాల గురించి వాడికి తెలుసు అనుభవ జ్ఞానముందిరా అన్ని తన తనలో తాను సాక్షాత్కరించుకున్నాడు రా అంటుంటాం మనం అంటే ఆ సాక్షాత్కరం అనేది పై కొమ్మలో మనం చెట్టు యొక్క చివరి కొమ్మలో చిటారు కొమ్మలో చేరడం ఇక్కడి నుంచి మొదలైంది మనకి మొట్టమొదటి కొమ్మ నుంచి సో జ్ఞాన అనే ఆ చెట్టు యొక్క అధిరోహణములో మొట్టమొదటి కొమ్మ మొట్టమొదటి ఆ పట్టుకొమ్మ దాని పేరు శ్రవణము ఆత్మశాస్త్రం గురించి గ్రంథ అధ్యయనం వల్ల మనకి విశేషంగా ఆ యొక్క సైద్దాంతిక పరిచయం వచ్చినప్పుడు తర్వాత ధ్యాన సాధనలో మనకి ఆ జ్ఞానం వస్తుంది దైనందిక జీవితంలో మనము ఆ ఆత్మశాస్త్రాన్ని అన్వయించుకుంటూ దాన్ని అభ్యాసం చేస్తూ దాన్ని మనం జీవిస్తుంటే అందులోంచి మనకి ఆ జ్ఞాన యోగము సమకూరుతుంటది మనం జ్ఞాన యోగిగా మారుతుంటాం మాస్టర్గా అవుతుంటాం మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ ముఖత వినడం ఒకటి గ్రంథనం ఒకటి పఠనం ఒకటి మరి ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు ఈ రోజుల్లో మనకి చక్కగా సిడీలు వస్తున్నాయి మీడియా ఉంది టీవీ ఇంకో టీవీ మీడియా మరి రేడియో మరి ఆడియో విజువల్ మరి ఇవన్నీ పరికరాల ద్వారా మనం ఎంతో శ్రవణము చేయడానికి ఎన్నో రకరకాల ఉపకరణాలు మనకి ఇప్పుడు దొరికాయి కనుక ఈ యొక్క నవ్య యుగంలో శ్రవణం చాలా చాలా మరి చాలా సులభమైపోయింది విస్తారం అయిపోయింది మనం ఇంట్లో కూర్చుని మనం శ్రవణం చేసుకోవచ్చు గురువు గారి దగ్గరకి వెళ్ళక్కర్లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అనవసరమైన వృధా ప్రయాసం లేకుండా మనం ఇంట్లో కూర్చుని ఎన్ని లైబ్రరీలైనా సెల్వేసేయచ్చు ఎన్ని గ్రంథాల తిరిగేసేయచ్చు ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్ లో కూర్చుంటే ప్రపంచంలోని నాలెడ్జ్ అంతా మనకి ఇంటర్నెట్ లో మనకి కంప్యూటర్ లో మనకి లభ్యం అవుతుంది ఇదంతా కూడా శ్రవణం కింద లెక్క తర్వాత మననము మననము అంటే మనము విన్నదాన్ని చూసిన దాన్ని చదివిన దాన్ని మనసులో బేరీ చేసుకుంటూ ఉండాలి ఓహో ఆయన అలా చెప్పాడు ఓషో ఇలా చెప్పాడు అరవిందో ఇలా చెప్పాడు మరి జెట్టు కృష్ణుడు అలా చెప్తున్నాడు వివేకానందుడు ఇలా చెప్పాడు ఏమిటి మరి అసలు జీసస్ క్రీస్ చెప్పింది ఎందుకు పనికిరాదా లేకపోతే ఆయనే కరెక్టా వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వారా ఏమిటి అసలు కథ మరి పక్క వాళ్ళని వాళ్ళని అడిగి మరి మన ఆ సజ్జన ఇవన్నీ తెలుసుకుంటూ మన సహాధ్యాయులతో వాటిని చర్చలు చేసుకుంటూ ఇదంతా కూడాను మననము అంటాను ఏది సత్యము ఈయన చెప్పింది కరెక్టా ఆయన చెప్పింది కరెక్టా రెండు కరెక్టా రెండూ రాగా విభిన్న పరిస్థితుల్లో రెండు విభిన్న మోతాదుల్లో కరెక్టా అన్నది ఇదంతా కూడా మనను కింద అంటే శ్రవణంతో మనం ఏదైతే మనం వింటామో చూస్తామో చదువుతామో గ్రహిస్తామో ఇంద్రియాల ద్వారా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 రెండో స్టెప్ నుంచి మనం మూడో స్టెప్లోకి వెళ్ళకపోతే రెండో స్టెప్లోనే ఉన్నట్లు లెక్క ఇలాగా ఒకదాన్ని మనం స్థితం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి ఆ ఒకటి అన్నదాన్ని స్థితం చేసుకుంటూ రెండవది అన్నదాని కోసం ఎగపలాకుతూ ఉండాలి ఆ రెండు మనకు లభ్యమైంది అనుకోండి ఆ రెండు మనం స్థితం చేసుకుంటూ మూడు అన్నదానికి ఎగపలాకుతూ పోవాలి ఒక చెట్టు ఎక్కుతున్నాము ఫస్ట్ ఒక కొమ్మను పట్టుకుంటాం చేతితో మెల్లిగా మన కాళ్ళు కూడా తీసి ఆ కొమ్మ మీద పెడతాం అక్కడ స్థితం రెండు కాళ్ళు బాగా ఆనుకున్న తర్వాత ఈ చేయి తీసేసి ఇంకా పై కొమ్మను పట్టుకుంటాము అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కనుక ఫస్ట్ మన చేతితో అందుకుంటాము తర్వాత రెండు కాళ్ళు తీసి మళ్ళీ ఆ కొమ్మ మీద పడతాము అది స్థితం మళ్ళీ ఇంకో కొమ్మ కోసం ఎక్కుతాం ఇలాగా ఇది మన ప్రగతి పంథాలో ప్రగతి కార్యక్రమంలో ఒకదాన్ని స్థితం చేసుకుంటూ దాని పై దాన్ని మనం పట్టుకుంటూ ఉంటాము అలాగే శ్రవణం అన్న దాన్ని స్థితం చేసుకుంటూ మననం అన్న దాని దగ్గరికి వెళ్ళాలి ఆ మననం స్థితమై స్థితమైపోయిన తర్వాత నిధిధ్యాసంలోకి వెళ్ళాలి ఆ నిధిధ్యాసన స్థితమైన తర్వాత మనం సాక్షాత్కారంలోకి వెళ్తాము ఎప్పుడైతే సాక్షాత్కారం కూడా స్థితమైపోయిందో ఓహో వాడు జ్ఞానయోగిరా సిద్ధ పురుషుడు రా వాడికి అన్నీ తెలుసురా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 సైద్ధాంతిక పరిచయము సంగీతంలో చూసుకుంటే ఓ ఎందరో మహానుభావులు అనే పంచరత్న కీర్తనం ఉందనుకోండి దాన్ని షమ్మంగుడు ఎలా పాడాడు మరి అర్యకుడి రామాజంగుడు ఎలా పాడాడు డాక్టర్ శ్రీపాద పినార్పాను ఎలా పాడాడు మరి అందరూ రకరకాల విధాలుగా స్టైల్స్లో పాడుతుంటారు ఎవరు దేనికి ఎక్కువ అక్కడ మరి విస్తారం చేశారు ఆ ధమకం ఎలా వేశారు అక్కడ ఏ పదజాలానికి స్ట్రెస్ ఇచ్చారు అలాగే ఆత్మవిజ్ఞానంలో ఆత్మశాస్త్రంలో మరి ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్లో ఓషో ఏం చెప్పాడు రామకృష్ణ పరమస్సు ఏం చెప్పాడు బుద్ధుడు ఏం చెప్పాడు మహావీరుడు ఏం చెప్పాడు జీసస్ క్రస్ట్ ఏం చెప్పాడు ధారాకృష్ణ ఏం చెప్పాడు లావోత్సు ఏం చెప్పాడు సువాంసు ఏం చెప్పాడు కబీర్ ఏం చెప్పాడు నానకేం చెప్పాడు అరవిందో ఏం చెప్పాడు మదర్ ఏం చెప్పాడు స్వామి చింతమానంద ఏమంటున్నాడు శివానంద ఏమన్నాడు రిచార్డ్ బాకేమన్నాడు క్యార్లోస్ కెస్డేమన్నాడు స్వామి రామ తీర్థేమన్నాడు వీరబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు సత్యసాయిబాబా వారు ఏమన్నాడు షిర్డి సాయి ఏం చెప్పారు అంతా ఇదే గ్రంథం కదా కనుక అంత విస్తారంగా చదివితే గాని మనకి ఆ యొక్క సంపూర్ణ సైద్ధాంతిక పరిచయము సరి సైద్ధాంతిక పరిచయము అందులోంచి ఊడిపడే ఊరే అనుభవ సరి జ్ఞానము ఏదో ఒక గురువుని నేను శంకరవణం నేనే అభ్యాసం చేస్తాను కళ్యాణి దగ్గరకు పోను మరి మాలకోంశ దగ్గరకు పోను అంటే అది శాస్త్రీయ దృక్పథం అసలు లేదన్నమాట జ్ఞాన యోగం అంటే అది సరి శాస్త్రీయ దృక్పథము అది ఏ కూపస్థ లాంటి జీవితం కాదు కూపస్థ లాంటి జ్ఞాన పరిచయం కాదు కూపస్థ లాంటి మరి శాస్త్రం కాదు మైన యూనివర్సల్ మూడు వందల అరవై కోణాల నుంచి కూడా సమీకరించుకున్న జ్ఞాన జ్ఞాన ఆ యొక్క శాస్త్రాన్ని జ్ఞాన పరిశోధనలను జ్ఞాన సమీకరణను ధ్యాన సమీకరణ పద్ధతులను అభ్యాస పద్ధతులను మొత్తం అంత వెరసి జ్ఞాన యోగము అంతేగాని మా గురువుగారు ఇలా చెప్పారు ఆయన చెప్పిందే కరెక్టు మాకు ఇంకో గురువుగారు అక్కర్లేదు అని ఎవరైనా నాడు అనుకోండి అంటే వాడికి బేసిక్ జ్ఞానం యోగ రూల్సు కూడా తెలియదు చూసారా అవునా ఆయన గురించి నేను విన్నే నాకు కొంచెం పుస్తకం ఇస్తారా నేను చదువుతాను లేకపోతే ఆ గురువుగారి దగ్గర నన్ను నేను పోయి వింటాను అన్నవాడు సరి అయిన ఉన్నవాడు జ్ఞానయోగం అనేది ఒకరోజు వచ్చి ఒకరోజు అయిపోయేది కాదు అది జీవితాంతము ప్రతి పదము జ్ఞానయోగ యుక్తంగా ఉండవలే ప్రతి కర్మ జ్ఞానయోగ యుక్తంగా ప్రతి ఆలోచన జ్ఞానయోగముగా శాస్త్రీయ పంథాలో ఉండవలే సకల ఆలోచనలు సకల పద జాలములు సకల కర్మలు సైంటిఫిక్ గా సశాస్త్రీయంగా కార్యకారణ సంబద్ధోపేతంగా సర్వజన సమ్మతంగా యూనివర్సల్ గా సార్వజనీయకంగా ఉభయకోశలోపలిగా సర్వే జనా సుఖవంతు పరంగా ఉండేదే జ్ఞానయోగము కనుక విస్తారంగా శ్రవణం చేయాలి అందరు గురువుల దగ్గరికి పోవాలి అన్ని పుస్తకాలు చదవాలి నేను హిందూని నేను బైబిల్ చదువును నాకు అనవసరం లేదు నాకు అవసరం లేదు అంటే జ్ఞాన యోగ లక్షణం కానే కాదు అదొక కూపస్థము అదొక కూపస్థం అండకం అలాగే మేమంతా ముస్లింలము మేము భగవద్గీత చదవము చదవకుండా చదివితే మాకు పాపము మా దేవుడు సంగతి మాకు బాగా తెలుసు మా దేవుడే మీ దేవుడు చూసారా అసలు మీకేమీ తెలియదు మాకే అన్ని తెలుసు మా కరెక్ట్ అంటే వాళ్ళ మాటలు మనం ఏం వింటాం ఇలా ఒకసారి వాళ్ళ కళ్ళలో కళ్ళు చూస్తాం నమస్కారం పెట్టి బయటకు పోతాం ఇంకొక క్షణం అక్కడ ఉండలేం కదా మనం అలా కాకుండా నిజమైన జ్ఞాన పిపాసి దగ్గర జ్ఞాన తృష్ట ఉన్న దగ్గర జ్ఞాన సాధకుడి దగ్గర జ్ఞానయోగి దగ్గర జ్ఞాన సిద్ధుడి దగ్గర మనం అలా చేతులు కట్టుకుని కూర్చుంటాం అక్కడించి ఇంటికి పోదు మన తల్లి ఉండవచ్చు మన తండ్రి ఉండవచ్చు మన తోబుట్లు ఉండవచ్చు కానీ ఇక్కడ ఈ జ్ఞాన యోగి దగ్గర కూర్చున్న మధుర క్షణాలు ఇంకెక్కడా దొరకవు అక్కడ తల్లి దగ్గర నుంచి వచ్చి ఆప్యాయత వస్తుంది తల్లి దగ్గర నుంచి వస్తే ఆ ఆప్యాయత వస్తుంది తోబొట్టు దగ్గర ఆప్యాయత వస్తుంది కానీ ఆ అప్యాతలు అన్నిటితో పాటు అఖండమైన విజ్ఞానం దొరుకుతుంది ఒకనొక గురువు దగ్గర ఒకనొక జ్ఞాని దగ్గర ఒకనొక శాస్త్రి దగ్గర శాస్త్రము తెలిసిన వాడు శాస్త్రి జ్ఞానము పొందినవాడు జ్ఞాని పాండిత్యం అంతా సంపాదించుకున్నవాడు పండితుడు ఎన్ని గ్రంథాల చదివితేనే పాండిత్యం వస్తుంది ఒక గ్రంథం చదివితే పాండిత్యం వస్తుంది ఏమిటి ఒక సాధన చేస్తే అనుభవం వస్తుంది ఏమిటి రకరకాల సాధన చేయవలే గౌతమ బుద్ధుడు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ చెప్పింది ఐదున్నర సంవత్సరాలు చేసి చేసి చేసి చేసి ఆ ప్రతి ఒక్క గురువు దగ్గర ఇంత ఉంది ఇంత లేదు ఆ సాధనలో ఇంత సత్యం ఉంది ఇంత ఇంత దొరకదు అన్ని సాధనలు చూసి చూసి చూసి చివరికి మరి అంత గొప్ప జ్ఞాని అయ్యాడు గౌతమ బుద్ధుడు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాడు ఎవరెవరి దగ్గర నేను గురువుని అన్న అని ఎవరైనా అనుకుంటే అక్కడ పోయి తలుపు తట్టి చెప్పండి స్వామి అన్నాడు పిరమిడ్ స్పిరిచువల్ సోసైటిక్స్ మూవ్మెంట్లో అందరిది చదవవలే స్వాధ్యాయము అందరిది వినవలే సజ్జన సాంగత్యము మౌలికమైన సూత్రాలు ఆ చదవవలే అందరి అనుభవాలు వినవలే అన్నది దేనికి ఈ శ్రవణము అన్న దానికి వస్తుంది విస్తారమైన శ్రవణము విశేషమైన శ్రవణము ఎడతెరపిలేని శ్రవణము జీవితాంతము జరిగే శ్రవణము తర్వాత సెకండ్ స్టెప్ మననము ఇన్ని పుస్తకాలు చదువుతున్నామండి అందులో ఒక్కొక్క విధంగా చెప్తున్నానండి మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందండి అంటారు అంటే ఆ కన్ఫ్యూజను వీడు మననం చేయకపోవడం వలానా కేవలం శ్రవణంతో ఆగిపోతే రెండో స్టెప్కి వెళ్ళకపోతే మననం చేయడానికి బుద్ధి ఉండాలి మనం అన్నాం కదా బుద్ధి జ్ఞానము నీకు లేవరా అన్నప్పుడు ఆ బుద్ధి అంటే ఆ మననము చేయగల ఆ విశేషమైన ఆ సంపద ఆ యొక్క సంస్కారము ఆ యొక్క ఆ పేరు బుద్ధి అంటే ఇద్దరు మనుషులు జీవిస్తున్నారు వీడు ఒక విధంగా జీవిస్తున్నాడు వాడు ఒక విధంగా జీవిస్తున్నాడు ఇద్దరులో ఎవడు లోక కళ్యాణకరంగా జీవిస్తున్నాడు అని మనకి తెలియకపోతే ఇద్దరు రెండు జీవితాలు చూస్తూ మనకి బుద్ధి ఉన్నట్టనట్టా బుద్ధి లేనట్టు ఆ బుద్ధి అనేది అది పాలు నీటిని వేరు చేస్తున్నారనమాట అంటే ఏది నాణ్యత కలిగి ఉన్న వస్తువు ఏది నాణ్యత కొరబడిన వస్తువు అది ఏది చెప్పగలుగుతుందో ఆ చెప్పగలిగిన దాని పేరు బుద్ధి ఇద్దరు ప్రవచనాలు వింటున్నాం అనుకోండి అదే భగవద్గీత మీద అదే శ్లోకం మీద ఇద్దరిది వాళ్ళ వాళ్ళ అనుభవం సైద్ధాంతిక పరిచయం ప్రకారం వాళ్ళ వాళ్ళ అది విభిన్నంగా ఉంటుంది ఇద్దరిలో ఏది ఉన్నతంగా ఉంది ఏది ఉత్తమ శ్రేణిగా ఉంది ఏది కొంచెం తక్కువ తరంలో ఉంది అని మనం చెప్పలేకపోతే మనకి బుద్ధి లేనట్టు కనుక ఆ బుద్ధి అనేది ఆ యొక్క అది బేసిక్ కామన్ సెన్సు అది అది అది కూడా బేసిక్ కామన్ సెన్స్ కూడాను అది కాస్త మనం బుద్ధి ఉన్న తిరుగుతూ ఉంటే ఆ బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది ఆ బుద్ధి అనేది అది గొప్ప ఉపకరణము పరంపరగా జ్ఞానము అన్న దాన్ని కోసం అంటే దేని గురించి జ్ఞానము ఆత్మ గురించి జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము చనిపోయిన తర్వాత ఉండే జీవితం యొక్క జ్ఞానము పుట్టకముందు ఉండే ఆ జీవితం యొక్క జ్ఞానం ఇదంతా వెలసి జ్ఞానము అనబడుతుంది ఆధ్యాత్మిక ప్రభాషలో దానికి ఆ విశేషమైన బుద్ధి ఉండాలి మనకి ఆ బుద్ధి లేకపోతే ఆ జ్ఞానం రాదుగా ఒక ఒక టీచర్ చెప్తూ ఉంటాడు ఎంతో పండితుడు ఎంతో అనుభవ జ్ఞానం ఉన్నవాడు తన తన జీవిత శక్తిని అంతా ధారపోతే చెప్తూ ఉంటాడు ఈ క్లాస్లో వంద మందిలో కొంతమంది బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు బుద్ధి కొచ్చుకొద్దిగా ఉన్న వాళ్ళు ఉంటారు మరి కనుక వాళ్ళ వాళ్ళ బుద్ధి లెవెల్ బట్టి వీడిచ్చే జ్ఞానం వాళ్ళకి వస్తూ బుద్ధి లేని వాళ్ళకి ఈ జ్ఞానం ఏమీ రాదు బాగా బుద్ధి ఉన్నవాళ్ళు ఫ్రంట్ బెంచ్ వాళ్ళకి ఈ గురువు గారు ఏం చెప్పారు వాళ్ళకి అంత అర్థమైపోతుంది అంటే వాడి దగ్గర దాని ఈ జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధి ఉంది భగవద్గీతను బైబుల్ను ఖురాన్ ను బేరీ చేసుకోగల బుద్ధి ఉండాలి మనకి ఫస్ట్ అవి కూడా చదవాలి అనే బుద్ధి ఉండాలి తర్వాత వాటిని సమన్వయం చేసుకునే లేకపోతే దాన్ని మనం దాని యొక్క తారతమ్యాలను తెలుసుకునే విభిన్న గుణ సంపదలను తెలుసుకునే ఆ బుద్ధి మనకి ఉండాలి కదా అది కూడా ఉండాలంటే అది కూడా డెవలప్ చేసుకోవాలి మనకన్నా బాగా క్రికెట్ పాడేవాళ్ళ దగ్గర మన క్రికెట్ని అభివృద్ధి చేసుకుంటాము మనకన్నా బాగా సంగీతము మన పాడేవాళ్ళ దగ్గర మనం సంగీతాన్ని మన క్రమేపీ అభివృద్ధి చేసుకుంటాము అలాగే మనకన్నా బుద్ధిమంతుల దగ్గర మన బుద్ధిని సునిశ్చితం చేసుకుంటూ ఉంటాము బుద్ధికి బృహస్పతిలా ఉండాలి జ్ఞానంలో వేదవ్యాసులా ఉండాలి చూసారా బుద్ధికి బృహస్పతిలా ఉండాలి జ్ఞానంలో వేదవ్యాసులా ఉండాలి ఎంత జ్ఞానమో ఆ వేదవ్యాసుడికి ఇంత అంత అని చెప్ప తరమా ఏమి ఆ గ్రంథము ఆ మహాభారతము పంచము వేదము భారతంలో లేని వస్తువు ఇంకెక్కడా ఉటంకింపబడలేదే అంత చక్కగా చెప్పబడలేదే అంత అలంకారంగా చెప్పబడలేదే కనుక ఎంతటి విస్తారమైన జ్ఞానమో చెప్ప కాదు అందుకే జ్ఞానానికి వేదవ్యాసుడు బుద్ధికి బృహస్పతి కనుక ఏమయ్యా నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఆ బుద్ధి అంటే ఆ యొక్క విచక్షణ జ్ఞానము ఆ విచక్షణ జ్ఞానము ఎక్కువ పాడున్నప్పుడు వాళ్ళు వివేకీ అంటారు ఆ విచక్షణ జ్ఞానము కొంత కొలబడినప్పుడు ఆ వివేకీ అంటాను ఆ బుద్ధి అనేది అన్నిట్లో ఉపయోగపడుతుంది నువ్వు వ్యాపారం చేస్తుంటే ఈ కస్టమర్ వస్తుంటాడు వాడు కొనే రకమా కొన రకమా నీకు బుద్ధి ఉంటే తెలుస్తుంది నీకు బుద్ధిదే అనుకో అందరూ ఒకటే విధంగా కనపడుతుంటారు వాడితో నువ్వు టైం వేస్ట్ చేస్తుంటావు వాడు ఊరికే బట్టలు అన్ని దించుతుంటాడు తీస్తుంటాడు చూసి పోతుంటాడు షోకిల్లా వాడు వాడు జేబులో డబ్బులు ఉందా లేదా అని ఆ జేబు తట్టకుండానే వెతకుండానే కనిపెట్టేవాడే బుద్ధి ఉన్నవాడు ఆ ప్రతి వ్యాపారికి తెలుసు కనుక వాడు నిజమైన కస్టమర్ మరి కొనుగోలుదారుడు కాడు అని వాడు ఇటేక్ కనిపెట్టేస్తాడు వ్యాపారస్తుడు వాడు తెలివైన వాడు బుద్ధి ఉన్నవాడు అలాంటి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మిగతా వాళ్ళ సమయం అంతా వృధా అయిపోయి గంగలో కలిసిపోయి వాడు వాడి వ్యాపారం అంతా పక్కవాడు ఇద్దరు రెండు షాపులు ఉంటాయి రెండు షాపులన్న ఒకే వస్తువులు ఉన్నాయి ఒకే చీరలు ఉన్నాయి ఒకే కంపెనీవి ఒకే ధర్మవరం చీరలు కానీ ఈ వ్యాపార దగ్గర వ్యాపారం బాగా జరుగుతుంటుంది పక్కవాడు వాడు చూస్తుండే ఎందుకు వాడు కొంచెం బుద్ధి తక్కువగా ఉన్నవాడు విచక్షణ జ్ఞానం తక్కువగా ఉన్నవాడు వాడు ఇంకేదేదో మాట్లాడుతుంటాడు కష్టపడిని ఎలా ఆకట్టుకోవాలో తెలీదు కనుక వాడు వ్యాపారం చేయడు అలాగే ఒక వజ్రపు వ్యాపారి ఆ వాడు తీసుకొచ్చింది రాయ వజ్రమని ఎలా పరీక్ష చేస్తాడో వ్యాపారస్తులను కూడాను ఆ కొనుగోలు పరీక్ష చేయాలి వీళ్ళు వీళ్ళు సరైన వ్యాపారస్తుడా నిజమైన వ్యాపారస్తుడాకేమైనా టోపీ పెడుతున్నాడా వీడి దగ్గరికి వెళ్తే నా డబ్బులు ఎక్కువ పోగొట్టుకుని తక్కువ సరుకుతూ వస్తానా లేకపోతే ఆ పక్క వ్యాపారస్తుకి నేను ఎంత డబ్బు పెడతానో అంత నాకు సరుకు అని వ్యాపారస్తుడిని బేరీ చేయగల బుద్ధి ఈ కొనుగోలుదారు దగ్గర ఉండాలి కొనుగోలుదారుని బేరీస్ వేయగల బుద్ధి వ్యాపారస్తుడి దగ్గర ఉండాలి గురువుని బెరీస్ శక్తి శిష్యుడిలో ఉండాలి శిష్యుడిని బేరీసు శక్తి గురువుకి ఎలానూ ఉంటుంది అందుకే వాడు గురువు మరి గురువును కూడా నువ్వు బేదేసి వెయ్యాలి నేను ఈ గురువు ఆ గురువు మూడు రకాల గురువు దగ్గరికి వెళ్ళాము ఏ గురువు బాగున్నాడు ఎవరికి ఎక్కువ తెలుసు నా హృదయం చెప్తోంది నా బుద్ధి చెప్తోంది కనుక అప్పుడు వాళ్ళ బుద్ధి ప్రకారము ఆ సరి ఆ గురువు దగ్గరికి మరి ఉన్నవాళ్లలో సరైన గురువు వెళ్ళి అక్కడ నేర్చుకుంటూ ఉంటాడు సద్గతి పొందుతూ ఉంటాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ బుద్ధి జ్ఞానం కావాలయా అన్నప్పుడు బుద్ధి అనేది ఆ బేసిక్ అనే విశ్లేషణ విశ్లేషణ ఆ యొక్క ఆ వివేక జ్ఞానము అది విచక్షణ జ్ఞానము దాని బుద్ధి అంటాము పరలోకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అనుభవం ఉన్నప్పుడు దాన్ని జ్ఞానము అంటాము ఇహలోకానికి సంబంధించింది పరలోకానికి కూడా సంబంధించింది బుద్ధి కానీ ఇహలోకంలో ఉంటూ కేవలం పరలోకంలో ఉన్న దానికి సంబంధించింది జ్ఞానము ఆ పరలోకానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే ఇహలోకంలో సంబంధించిన జ్ఞానమే వాడికి ఉంటే అంటే వాడు చక్కగా ఎంఎస్సీ చేసాడు పిహెచ్డీ చేసాడు బుద్ధి అంతా ఉంది అన్ని సరిగ్గా ఉన్నాయి కానీ వాడు చావుంటే ఎప్పుడూ అర్థం చేసుకోలేదు ఇంట్లో పెళ్ళాం చచ్చిపోతే బోన ఏడుస్తాడు వాడికి వాడు డిప్రెషన్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతాడు అన్ని బాగున్నాయి పరలోక జ్ఞానం లేక ఆత్మ జ్ఞానం లేక ఆత్మ విజ్ఞానం లేక ఇహలోకంలో అన్ని బాగున్నాయి గొప్ప నోబెల్ ప్రైజ్ లారేటు కానీ ఇంట్లో పెళ్ళాం చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది ఇంకా వాళ్ళకి అంత నిస్సారం అనిపించింది వాళ్ళు చచ్చిపోయాడు నూరేళ్లు బతకవలసిన వాడు ముప్పై ఏళ్ళు చచ్చిపోయాడు అంటే వాడికి బుద్ధి ఉంది నోబెల్ ప్రైజ్ లారేట్ కానీ జ్ఞానం లేక వాళ్ళ జీవితం దిగజారిపోయింది దిగా కనుక బుద్ధి ఎంత అవసరమో బుద్ధిని ఉపయోగించుకుని జ్ఞానం అంత అవసరము మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ జ్ఞాన యోగము అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో నాలుగు అంగాలు ఉన్నాయి శ్రవణము మననము నిధిధ్యాసన సాక్షాత్కారం ఈ మననం అన్న అంటే కంటెంపరేషన్ కంపారిజన్ బేరేజ్ వేసుకోవడము ఎందులో ఎక్కువ పాయింట్లు ఉన్నాయి అని మనం పోలిక చూసుకోవడము వ్యత్యాసం చూసుకోవడము కనుక ఇదంతా కూడా ఒక గొప్ప బుద్ధి క్షేత్రం కనుక ఆ బుద్ధి క్షేత్రమును వినియోగించుకుంటూ జ్ఞానక్షేత్రంలోకి ప్రవేశించపాలి ఇహలోకంలో మనం మన పనులన్నీ సరిగా చూసుకుంటూ పరలోకంలోకి ప్రవేశించవలే యేసు ప్రభు ఉన్నాడు ఆయనకి మరి ఇహేలోకంలో ఉన్నాడు వజ్రంగి పని చేస్తున్నాడు అని చేస్తున్నాడు కానీ ఆయన చెప్పిన మట్లు ఎవరికి అర్థం కావట్లేదే ఆయన దేని గురించో చెప్పేస్తున్నాడు పరలోకంలో ఉన్న నా తండ్రి అంటున్నాడు వాడికి ఎవరే అర్థం అసలు పరలోకమే అర్థం కాదు అక్కడ తండ్రి ఉంటూ అర్థం కాదు వాడికి ఇహేలోకంలో తండ్రి అంటే అర్థం అవుతుంది కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి అన్నాడు ఆయన ఏజు ప్రభు నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలు ఉన్నాయన్నప్పుడు వాడికి అర్థమే కాలే ఏ తండ్రి వీడు పిచ్చోడా మామూలు మనిష ఏంటిది అంటే మామూలు ప్రాపంచిక బుద్ధి ఉపయోగిస్తే వీడు పక్కా పిచ్చోడు అది గ్యారంటీ పరలోకం ఏమిటాయా ఆ పరలోకం తండ్రి ఏమిటాయా వాడి రాజ్యాన్ని స్థాపించడం ఏమిటా ఇక్కడ నువ్వు మాటల్లో ఏవైనా నీకు అసలు బుద్ధి ఉందా అని ఆ బుద్ధి ఉన్నవాడు అంటాడు వీణి అంటే వాడు కేవలం ప్రాపంచిక లెవెల్లో ప్రాపంచిక పరి పరిధిలో వాడికి ఒకనొక విచక్షణ జ్ఞానం ఉంది ఇలా మాట్లాడేవాడు గ్యారంటీగా వాడు మతి భ్రమణము చెందినవాడు అని ఆ సైకాలజిస్ట్ చెప్తాడు ఆ గ్రామ సర్పంచ్ చెప్తాడు ఊరి రాజు చెప్తాడు అంటే ఈయన విశేషమైన జ్ఞానంలో ఆయన అనుభవ జ్ఞానంలో ఆయన అందిలోకాలు తిరిగి చెప్తున్న జ్ఞానంలో తెలుసుకున్న సత్యాలను మాట్లాడుతుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది వీడు ఒక పిచ్చోడ్ రోయ్ అని వీడిని రాళ్లేసి కొట్టాడు అంటారు ఈయన చెప్పిన విశేషాలు ఏమిటి యేసు ప్రభువు ఆయన అపారమైన జ్ఞానం గురించి చెప్తున్నాడు ఆయన నీకు జ్ఞానం ఉంటే గాని ఆ చెప్పే విషయాలు అర్థం కాదు సంస్కృతంలో నేను మాట్లాడుతుంటే వినేవాళ్లకు కూడా సంస్కృతం వస్తే గానీ ఈ చెప్పేవాడి సంస్కృతం ఏమీ అర్థం కాదు అది అడవిగాచిన వెన్నెల మరి బోడిలో పోసిన పన్నీరు కనుక పక్కవాళ్ల జ్ఞానం తెలుసుకోవడానికి మనకి జ్ఞానం ఉండాలి మన జ్ఞానం మనం సంతరించుకోవడానికి మనకి బుద్ధి ఉండాలి ఆ బుద్ధి అంటే అది మననాత్మకము శ్రవణము మననము నితిథియాసన్న సాక్షాత్కరం బుద్ధి అనేది విశేషమైన మననాత్మకము మననం అనేది విశేషంగా బుద్ధిత్మకం మననము బుద్ధి ద్వారా బుద్ధి మననం ద్వారా పరస్పరము అభివృద్ధి చెందుతూ ఉంటాయి అక్కడ మనకి తెలిసిపోతుంటుంది ఓహో ఏ కన్నా బి గొప్పవాడు రో కన్నా సి తక్కువ వాడు రోయ్ సికి డికి తేడా లేదు రోజు ఒకటే విధంగా ఉంది జ్ఞానము అని చెప్పేసి అది ఆ యొక్క మనకి ఆ తేడా తెలిపేది వ్యత్యాసం తెలిపేది అథవా పోలిక తెలిపేది దాని పేరు బుద్ధి మనన అన్న దాంట్లో ఆ బుద్ధి యొక్క విశేషమైన ఆ ఉపయోగం ఉంటుంది మననానికి బుద్ధే ఉపకరణం శవడానికి మనస్సు ఉపకరణం మన మనస్సు బాగా లగ్నం చేయాలి విన్న దాని అంతా మనస్సు లగ్నం చేసినప్పుడు అది మనకి మనకి లోపాలు ఇక్కడ ఉండిపోతుంది అనమాట కనుక ఎవరో గురువు గారు చెప్తున్నారు మన మనసు మన పెళ్ళాం దగ్గర మొగుడు దగ్గర ఉంది శరీరం ఉంది గుడి దగ్గర కానీ మనసు లేదు కనుక అది అది శ్రవణం రాదు చెవులు ఉన్నాయి ఈ చెవులు ఆ గురువుగారి నోరు దగ్గర ఉన్నాయి కానీ ఈ మనస్సు పెళ్ళాం దగ్గర ఉంది అక్కడ చెప్పినది మనకి శ్రవణానికి రాదు అందుకే శ్రవణము విశేషంగా మనస్ కి సంబంధించింది మననము బుద్ధికి సంబంధించింది కనుక తర్వాత ఏది చేయాలో ఏది చేయకూడదో శ్రవణ మననాథుల ద్వారా మనం బాగా ఆకలింపు చేసుకున్నప్పుడు దానికి అనుష్ఠానం చేయవలే దానిక అభ్యాసం చేయవలే మనం ఒక ధ్యాన కేంద్రానికి వెళ్తాం అనుకోండి ఆ ధ్యాన గురువు గారు మనకి నువ్వు రోజు ధ్యానం చేయాలయ్యా ధ్యానము పూజ కన్నా గొప్పది స్తోత్రం కన్నా గొప్పది మరి అధ్యయనం కన్నా గొప్పది తపస్విభ్యోధికోయోగి మతోధికాదికో యోగి యోగి భవ కనుక మామూలు తాపస్ అంటే శరీరాన్ని తప్పింపచేసేవాడికన్నా ఒక ధ్యాన యోగి ఎక్కువ మరి గంధ పఠనం చేసేవాడికన్నా ఒక ధ్యాన యోగి గొప్ప ఎక్కువ మరి మంచి కర్మలు చేసేవాడికన్నా ఒక ధ్యాన యోగి గొప్పవాడో కనుక ను ఆ యొక్క గొప్పదైన యోగము చేసి అభ్యాసం చేసి యోగివి కావో అని కృష్ణుడు అర్జునుడితో చెప్పినప్పుడు భగవద్గీతలో తన సా మొత్తం తన అనుభవ జ్ఞానాన్ని రంగరించి ఆ యొక్క శ్లోకం చెప్పాడు కనుక అది మనకు కూడా మన బుద్ధికి కూడా అది కరెక్ట్ అనిపించినప్పుడు మనం ఇంకా ఆ ధ్యాన యోగాన్ని ఆ తపస్సుని అంటే శరీరాన్ని స్తంభింప శరీరాన్ని హఠము చేసే ఆ యొక్క దుష్టమైన ఆ తపచర్యలను పక్కన పెట్టి ఆ కేవలం అధ్యయనంలోనే ఉండే ఆ యొక్క దాన్ని పక్కన పెట్టి ఏదో మన ఊరికి ఉపకారిగా ఉన్న చేసిన మంచి కడమలు కూడా పక్కన పెట్టి కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద శ్వాస పెడుతూ మనసుని నిర్మనస్సు చేసుకుంటూ మూడో కన్నును ఉద్దీపనం చేసుకుంటూ ఆ చేసే ధ్యాన యోగ ప్రక్రియ ఉందే దాన్ని రోజు చేయడం అనేది అది మూడవ అంగంలో ప్రవేశించడము సో మై డియర్ ఫ్రెండ్స్ జ్ఞాన యోగంలో అంటే ఇంకా ప్రాక్టికల్ సైద్ధాంతిక పరంగా అంతా అయిపోయింది ఇంకా ప్రాక్టికల్స్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు శ్రవణము మననములో థియరీ పాట అయిపోయింది ఇంకా ప్రాక్టికల్ పాటలో రెండు నిధి జాసన సాక్షాత్కారం ఇది యాసిడాది ఆల్కల తెలుసుకోవడం కోసం రకరకాల మంది టెస్ట్ చేస్తాము లిట్మస్ టెస్ట్ పెడతాము అని చేసిన మరి అంత చేసిన ఓహో ఇది యాసిడు సల్ఫ్యూరిక్ యాసిడు ఉదజనికాలము హైడ్రోక్లోరిక్ యాసిడు అని నిర్ధారణ చేస్తాము కనుక అది అది సాక్షాత్కరైన కనుక ఈ జ్ఞాన యోగం అన్న దాంట్లో రెండు పార్ట్స్ థియరీ రెండు పార్ట్స్ ప్రాక్టికల్సు శ్రవణము మనను అన్నది థియరీ కి సంబంధించింది నిధిధ్యాసన సాక్షాత్కరం అన్నది ప్రాక్టికల్స్ సంబంధించింది ఆత్మ జ్ఞానంలో మరి ఈ థియరీ తెలుసుకున్న తర్వాత నిధి ధ్యాసన అంటే అధ్యాన సాధన అప్పుడు ధ్యాన సంగలో నువ్వు శరీరం నుంచి బయటకు వచ్చేసి ఓహో నేను స్థూలం కాదు నేను సూక్ష్మం అని తెలుసుకుంటూ సాక్షాత్కరింపజేసుకుంటూ ఆత్మ సాక్షాత్కరంటాం మరి ఆ సూక్ష్మ శరీరం నుంచి కూడా బయటకు వచ్చేసి కారణ శరీరంలో ఉంటూ ఓహో నేను అది కూడా కాదు ఇది తెలుసుకుంటూ క్రమక్రమంగా అది ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు నా ఇతి నా ఇతి నా ఇతి నేతి నేతి నేతి అనుకుంటూ చివరికి ఇతి వస్తాం అదే సర్వము నిండు ఉన్న పదార్థము అది నేను తత్వమసి అదే ఆ బ్రహ్మ పదార్థము శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు అహంకారం కాదు కాదు కాదు కాదు నేతి నేతి నేతి అనుకుంటూ ఆ నిధిధ్యాసంలో ఒక్కొక్క నీతి మనకి తెలుస్తుంటున్నాం చివరికి సాక్షాత్కర్ ఆహాత్మా సర్వభూతాత్మ అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అక్కడ వాడు జ్ఞాని అని తెలియబడతాడు అది ఆ జ్ఞాన ఈ నాలుగు ఉన్నాయన్నమాట కనుక అది చెట్టు ఎక్కాలి చిటారు కొమని చేరాలి కిందంచి పైకి పోవాలి ఒక్కొక్క చేస్తూ ఒకదాంత స్థితమవుతూ ఫస్ట్ శ్రవణం అనే కొమ్మ పట్టుకుంటాము తర్వాత శ్రవణం అనే కొమ్మ మీద కాలు పెట్టి స్థితమవుతూ మననమని కొమ్మ పట్టుకుని మనం మీద స్థితమవుతూ నిరుద్యాసం అనే కొమ్మ పట్టుకుని అందులో స్థితమవుతూ సాక్షాత్కారం అన్న కొమ్మను చేరుకుని మళ్ళీ అందులో స్థితమవుతాడు స్థితప్రజ్ఞుడు భగవద్గీతలో ఎవరు స్వామి స్వితప్రజ్ఞుడు అని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు అరుచులు అన్నిటికీ చక్కగా జవాబులు చెప్తాడు శ్రీకృష్ణుడు జ్ఞుడు ఎలా ఉంటాడోయ్ ఓసారి మా గురువు గారి చెప్పారు అన్నము లారగించినను అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కోడినను కన్న తనూచను ముద్దు చేసినను సకల బంధునాప్తులను దాపుచేర్చి నటించినను ఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తలకి అన్నాడు అంటే ఆ అన్నము లారిన అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కోడినను కన్న తనూజను ముత్తు చేసినను సకల బంధునాత్తులను దాపుచేర్చి నటించిన లక్షణాలు చెప్తున్నాడు ఆయన కనుక మైడియర్ ఫ్రెండ్స్ స్టర్స్ మనం విస్తారంగా జ్ఞాన యోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారం ఆ నిధిధ్యాసన పర్వమే ధ్యానభ్యాసము మరి వాక్క్షేత్రంలో జాగ్రత్తగా ఉండడము మరి పనికిరాని అలవాట్లను దూరం చేసుకుంటూ పనికి వచ్చే వాళ్ళ వాటిలోనూ నిమగ్నం కావడం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి నిర్ధ్యాసంలో నువ్వు ఐఏఎస్ పరీక్షలు రాసేటప్పుడు నేను రోజుకో సినిమాని చూస్తానంటే కుదరదు కదా నువ్వు ఐఏఎస్ పరీక్ష అయిన తర్వాత సినిమాలన్నీ చూడు ఇది నువ్వు ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు మిగతా అన్ని నీ పక్కన పెట్టడం అనేది అది చేసి తిరాలి నేను ఇది చేస్తాను అది చేస్తానంటే అది కుదరదు అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటే కుదరదు అవ్వ కావాలంటే బొవ్వను వదిలిపెట్టాలి బొవ్వ కావాలంటే అవ్వను వదిలిపెట్టాలి సో ఇదంతా కూడా నువ్వు ఆ నిధిధ్యాసన పర్వంలో నువ్వు కొన్ని వదులుకోవాల్సి వస్తున్నాయి అంతవరకు చేసినవి శ్రవణ పర్వంలో ఉన్నప్పుడు మనన పర్వంలో ఉన్నప్పుడు ఏవైతే మనం వదులుకోలేదు వదులుకోవడానికి మనం సంసిద్ధం కాలేదు నిధి పర్వంలో ఇంకా వాటిని పక్కన పెట్టవలే నేను ఈ మూడు నేను రోజు మూడు గంటలు ధ్యాన సాధన చేయబోతున్నాను సినిమాలు మరి టీవీ సీరియళ్ళు జాన్ తాన్నాయి అని చెప్పేసి వాటిని పక్కన పెట్టి దీన్ని తీసుకుంటేనే గానీ ఆ నిధి చేసిన పర్వంలో మనం ముందుకేగా ప్రాగం బానే ఉంది శ్రవణము బాగానే మనం అన్ని ఇది ఏ చేయాలో చేయకూడదు ఖచ్చితంగా తెలిసిపోయింది కానీ కానీ అంటే అబ్బా మాంసం తిన మాట్లాడాలి మానుకోవాలా అని మనవాళ్ళు కాదు కదా నాకు తెలుసు మాంసం తినడం తప్పని రోజు ధ్యానం చేయాలని నాకు తెలుసు కానీ ఏమిటో కూర్చో లేకుండా ఉన్నామయ్యా పనులో తొందరా చూసా పనులో తొందర కనుక అంటే శ్రవణం బాగానే ఉంది బాగా విన్నాడు అన్ని అందరి గురువు గారు దగ్గరికి వెళ్ళాడు పుస్తకాలను చదివాడు మనను కూడా చూసాడు అంతా తెలుసు ఎంత ధ్యానమే చేయాలని తెలుసు అన్ని కరెక్ట్గా తెలుసుకున్నాడు కా అని ఆ నిధియాత్న పరమంలోకి మటుకు మరి ఇంట్లో పనులు ఉన్నాయి మరి చాలా మరి బిజినెస్ లిమిట్ దెబ్బతింది కనుక ఆ బాగున్నప్పుడు చేసుకోవచ్చు కదా అయినా ఇంకా ఇప్పుడే మనకు అవసరం లేదనుకుంటాను అంటే రకరకాలు చాలామంది జీవితం అంతా కూడాను విస్తారంగా శ్రవణం చేస్తారు మరి చక్కటి మనను చేయగల బుద్ధి విశేషం కూడా ఉంటుంది కానీ ఇక ఆ మూడవ పర్వమైనా ఇంకా దిగాలి అభ్యాసం చెయ్యాలి ఆ నిధిధ్యాస్ నా పలమల్లో ప్రవేశించాలి అన్నప్పుడు అక్కడ మరి ఏమవుతుందో తెలియదు కాని రేపు చూసుకుందాం అంటారు అందుకే మరి దాన్ని ఆ రేపు చూద్దాం అన్నది అది తమో కనుక నేను ఇవాళ్లే చూడాలి ఇవాళ్ళని వృధా చేయకూడదు అన్నదే తమోగుణం లేకుండా ఇవాళ కొంచెం ఎంజాయ్ చేసేద్దాము రేపు కష్టపడదాం అంటే అది తమో గుణంలో హతుడు కావడము ఇవాళ కష్టపడదాము ఇవాళ్ళ కష్టపడి రేపు సుఖపడదాం అన్నది తమో గుణాన్ని చేయించిన వాడు ఇవాళ సుఖపడదాం రేపు కష్టపడదాం అంటే వాళ్ళు తమో గుణంలో కొంచెం బయటపడలేదు సో చక్కటి శ్రవణముంది చక్కటి మననం ఉంది కానీ నిధిశాసన పర్వంలో చేరాలంటే కొన్ని ఇతర గుణాలు ఉండాలి ధైర్యం ఉండాలి వాడికి అంటే ఇప్పుడు సంఘం వాడిని విపరీతంగా చూస్తున్న వాడు రోజు ఇంట్లో కూర్చున్నాడుకోండి గంటలు మూడు గంటలు మరి మరి ఇంట్లో అంతా దుమ్ము పోస్తారు అయితే బయటకు వెళ్ళి వాడు ఇంట్లో చేయలేడు ధ్యానము మరి ఏ గార్డెన్ కు వెళ్ళి అక్కడ గార్డెన్ లో ఉన్న వాళ్ళని వీడిని పిచ్చోడుగా చూస్తారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఆ నిధుర్యాసన పర్వంలో మనం అది చాలా కీలకమైన పర్వం అభ్యాస పర్వం మొత్తం జ్ఞాన యోగంలో నాలుగు పర్వాలు ఉన్నాయి శ్రవణ పర్వము మనన పర్వము నిధిర్యాసన పర్వము మరి సాక్షాత్కార పర్వము శ్రవణ పర్వంలో నిధి అంటే ఏమిటో విస్తారంగా మనకి పరిచయం అవుతుంది నిధి అంటే ఒక గొప్ప గని మననంలో ఆ నిధి ఎక్కడ దరిదాపుల్లో ఉందో మనకి దానికి తెలుసు ఓహో ఇక్కడ తవ్వుతే నిధి దొరుకుతుందని చెప్పేసి ఈ నిధి చేసిన అంటే ఆ నిధి కోసం ఇంకా తవ్వడం చూసారా నిధి అంటే ఏమిటో తెలుసుకోవడం శ్రవణము నిధి అనేది ఈ దరిదాపుల్లో ఇక్కడ ఎక్కడో ఉంది అని తెలుసుకోవడం మననము ఓహో ఇక్కడ ఉందని తెలుసుకుందాబ ఆ నిధి కోసం రాత్రి పవళు తవ్వి తవ్వి తవ్వి తవ్వి తవ్వి ఆ తవ్వడం అనే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమైన వాడు నిధి ధ్యాసలో పర్వనున్నాడు ఆ నిధిని ఆ ఖజానాని ఓహో అని తన కళ్ళతో చూసుకున్నవాడు సాక్షాత్కారంలో ఉన్నవాడు ఫోర్త్ సాక్షాత్కారం చూశారా ఆ నిధి మీద ఇంకా ధ్యాస ఏమిటా నిధి అది ఆత్మనే నిధి సత్యమనే నిధి మోక్షం అనే నిధి దానిమీద ఇంక ధ్యాస ఇంకేమి లేదు ఇంకా నాకు నాకు సత్యం కావాలి నాకు మోక్షం కావాలి ఎవడెటుపోయినా సరే ప్రపంచం ఎటుపోయినా సరే తల్లకిందు అటు సూర్యుడు ఇటు పడిచినా సరే ఇటు సూర్యుడు అటు పడిచినా సరే నేను మార్పు కళ్ళు తెరవను చూసారా అంటే నేను ఇంక తవ్వుతూనే ఉంటాను నాక దొరకాలి బుద్ధుడికి దొరికిందిగా మహావీడికి దొరికిందిగా సుడు దొరికిందిగా ఏసుప్రభ దొరికింది కదా నాకెందుకు దొరకదు నాకు దొరుకుతుంది అని చెప్పేసి మరి ఆ తితే తే మరి దొరుకుతుంది నిధి ఎందుకు దొరకదు తితే ఒకవేళ అక్కడ నిధి ఉంటే తవ్వితే దొరికి తీరాలి కనుక ఆ నిధి నిధి చుఖమాని సన్ నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని త్యాగరాజ స్వామి పాడారు మామూలు నిధి అంటే ఇగో ప్రాపంచికంగా వ్యవహారం రాముని సన్నిధి అంటే ఆత్మ రాముని సన్నిధి అంటే అది ఆధ్యాత్మికము ఆ నిధి సంపాదించుకున్నప్పుడు ఆ నిధి ధ్యాసన ద్వారా ఆ నిధి సంపాదించుకుంటాం ఆ నిధి ధ్యాసలో ఆ ఆ యొక్క పరిశ్రమలో ఉన్నప్పుడు అది మూడవ పర్వము నిధి ధ్యాసన ఆ పరిశ్రమ పరిసమాప్తమైనప్పుడు ఆ ఖజానా మన దొరికినప్పుడు ఆ ఆంజనేయ స్వామి హృదయంలోని ఆ శ్రీరాముడు ఉన్నప్పుడు అదేంటంటే సాక్షాత్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆత్మ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారము అని మనం అంటున్నాము ఆత్మ అంటే నాకు నేను సాక్షాత్కారం కావాలి నాకు నేను అనుభవంలోకి రావాలి నా శరీరం నాకు అనుభవంలో ఉంది నా మనస్సు కూడా నాకు అనుభవంలో ఉంది నా బుద్ధి కూడా అంతో నాకు తెలుసు నా ఆత్మ అంటే ఏమిటో పుస్తకాల్లో చదివాను మరి ఏదో భగవంతులు చెప్పాడు మరి అక్కడ చెప్పాడు మరి చనిపోయి ఆత్మ పేరలో కలిపోతుందట మరి అవన్నీ నాకు అనుభవంలో రాకాలి నాకు ఆత్మ యొక్క సాక్షాత్కారం కావాలి ఆత్మ సాక్షాత్కారం అన్నమాట ఇప్పుడు మనం సాక్షాత్కారమట్లో ఉన్నాం శ్రవణ పర్వము నిధి ఆ మూడో కన్నులో అన్ని కనబడుతున్నాయి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు కనబడుతుంది సంజయుడికి యుద్ధం అంతా కనబడుతుంది అదకంతా సాక్షాత్కరిస్తుంది ఇక్కడ రావణాసురుడు ధ్యానం చేస్తే ముందు శివుడు సాక్షాత్కరించాడు ఆ శివుడు అంటే ఏంటి అక్కడ శివుడి ఆత్మ ఆ ఆత్మ సాక్షాత్కరించింది ఈ ఆత్మ తను మూడో కందు తెచ్చుకుంది ఆ ఆత్మ సాక్షాత్కరించింది భక్త ఏమిని కోరిక ఏ కోరిక కోరినా ఓకే అంటాడు అక్కడ మళ్ళీ అనాలిసిస్ ఉండదు కనుక ఆత్మ సాక్షాత్కరణలో సకల కోరికలు తిరుగుతాయి అన్నది అది ఆ చక్కటి ఆ యొక్క నీతి ఆ యొక్క సందేశము అనేక పురాణాల ద్వారా ఇవ్వబడింది తపస్సు చేయడం ద్వారా నీకు దివ్య క్షేత్రము దివ్య చక్షు తెరుచుకోవడం ద్వారా ఉదీప్తం కావడం ద్వారా నీకు ఆత్మ సాక్షాత్కారం కావడం ద్వారా నీ కోరికలన్నీ తీరుతాయి ఒక్కొక్కరు కోరిక పొద్దున్న చావకూడదు రాత్రి చావకూడదు ఇక్కడ చావకూడదు అక్కడ చావకూడదు నీ నెత్తిమీద చేయబెడితే నువ్వే భస్మం కావాలి ఎన్ని కోరికలైనా ఉన్నాయి ఏదైనా కాని కనుక మై డియర్ ఫ్రెండ్స్ మన సకల కోరికలు తిరగడం కోసమే ఆత్మ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారం కావాలంటే దానికి విశేషమైన ఆ నిధి జాసన పర్వము ఆ ఎక్కడ నిధి ఉందో తెలుసుకోవడం కోసము మనన పర్వము బేసిక్ గా శ్రావణ పర్వం అసలు ఇందులో ఈ క్షేత్రంలో ప్రవేశించడం కోసమే మనము విస్తారంగా ఈ యొక్క జ్ఞాన యోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం ఈ జ్ఞాన యోగం అన్న దాంట్లో ఇంకో నాలుగు విశేషాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం ఫస్ట్ భయం అన్న దాన్ని ఎదుర్కోవాలి తర్వాత పరిమిత జ్ఞానం అన్న దానికి దాసోహం కాకూడదు తర్వాత సిద్ధులు వస్తాయి ఆ సిద్ధులకి దాసోహం కాకూడదు తర్వాత ఆ ఇంకా నాకు అన్ని నేర్చేసుకున్నాను ఇంకా ఇంట్లో రామ కృష్ణ అనుకుంటూ కూర్చుంటాను అనుకుంటే ఆ యొక్క మరి సాంఘిక స్ఫూర్తి లేకపోవడము సాంఘిక బాధ్యత లేకుండా ఇంట్లో కూర్చోవడము నాకు తెలిసింది కదా నేను భ్రమర్షియ్యాను కదా అని చెప్పేసి మళ్ళీ అందరికీ చెప్పకుండా ఉండడం అనేది అందరి కోసం కష్టపడకుండా అనేది మరి ఇదంతా కూడా మరి ఇంకా ఆ లెవెల్లో వాడు అజ్ఞానంలో ఉన్నాడు అనమాట కనుక ముందు భయం వస్తుంది ఆ భయంను పోగొట్టుకోవాలి రకరకాల భయాలు వస్తాయి తర్వాత మిడిమిడి జ్ఞానం వస్తుంది దాన్ని అధిగమించాలి కొన్ని సిద్ధులు వస్తాయి వాటిని మనం వాటి వశం కాకూడదు తర్వాత నేనంతా తెలుసుకున్నాను కదా ఇంకా ఇంకా పక్కవాడు వాడి నేను ఎంతో కృషితో నేను తెలుసుకున్నాను వాడు కూడా వాడి కృషితో తెలుసుకుంటాడు అని చెప్పేసి మనం వాడికి సహాయకాన్ని కాకుండా ఉండడం అనేది ఆ స్థితిలోంచి వెళ్ళకొనాలి బయటపడాలి మరి అప్పుడు సంపూర్ణమైన జ్ఞాని ఆత్మ జ్ఞానంలో మరి ఈ థీరీ తెలుసుకున్న తర్వాత నిధి ధ్యాసన అంటే అధ్యాన సాధన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 అది ఆ జ్ఞాన యోగంలో ఈ నాలుగు ఉంది అనమాట కనుక అది చెట్టు ఎక్కాలి చిటారు కొమ్మను చేరాలి కిందంచి పైకి పోవాలి ఒక్కొక్కరు చేస్తూ ఒకదానిపై స్థితమవుతూ ఫస్ట్ శ్రవణం అనే కొమ్మ పట్టుకుంటాము తర్వాత శ్రవణం అనే కొమ్మ మీద కాలు పెట్టి స్థితం అవుతూ మననమనే కొమ్మ పట్టుకుని దాని మనం మీద స్థితమవుతూ నిరుద్యాసం అనే కొమ్మ పట్టుకుని అందులో స్థితమవుతూ సాక్షాత్కారం అన్న కొమ్మను చేరుకుని మళ్ళీ అందులో స్థితం అవుతాడు స్థితప్రజ్ఞుడు భగవద్గీతలో ఎవరు స్వామి శ్రిత ప్రజ్ఞుడు అని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు అర్జునుడు అన్నిటికీ చక్కగా జవాబులు చెప్తాడు శ్రీకృష్ణుడు స్విత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు వయ్ ఓసారి మా గురువుగారి నాకు చెప్పారు అంటే సదాందయోగ్య కర్ణుల్లో అన్నములారగించినను అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కోడినను కన్న తనూచను ముద్దు చేసినను సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకి అన్నాడు అంటే ఆ బ్రహ్మజ్ఞానికి ఏది ఏ న్యూనము అంటే ఎక్కడ ఏ తక్కువతనము లేదు ఏది చేసినా ఏది చేయకపోయినా అన్నము లారగించినను అంబర భూషణాది దాల్చినను కన్యతోడి కోడినను కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధునాథులను దాపుచేర్చి నటించినను ఏ న్యూనమూ లేదో బ్రహ్మవేత్తలకి అంటే ఆ స్థిత ప్రజ్ఞుడు యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఆయన కనుక మై డియర్ ఫ్రెండ్స్టర్స్ అండ్ గాడ్స్ మనం విస్తారంగా జ్ఞాన అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారాలు ఆ నిధి ధ్యాసన పర్వమే ధ్యానాభ్యాసము మరి వాక్క్షేత్రంలో జాగ్రత్తగా ఉండడము మరి పనికిరాని అలవాట్లను దూరం చేసుకుంటూ పనికి వచ్చే అలవాట్లను నిమగ్నం కావడం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి నిధి నువ్వు ఐఏఎస్ పరీక్షలు రాసేటప్పుడు నేను రోజుకో సినిమాను చూస్తానంటే కుదరదు కదా నువ్వు ఐఏఎస్ పరీక్ష అయిన తర్వాత సినిమాలు అన్నీ చూడు ఇది నువ్వు ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు మిగతా అన్నీ నీ పక్కన పెట్టడం అనేది అది చేసి తిరాలి నేను ఇది చేస్తాను అది చేస్తానంటే అది కుదరదు అవ్వ కావాలి బొవ్వా కావాలి అంటే కుదరదు అవ్వ కావాలంటే బొవ్వను వదిలిపెట్టాలి బొవ్వ కావాలంటే అవ్వను వదిలిపెట్టాలి సో ఇదంతా కూడా నువ్వు ఆ నిర్ధ్యాస నా పర్వంలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అంతవరకు చేసినవి శ్రవణ పర్వంలో ఉన్నప్పుడు మనన పర్వంలో ఉన్నప్పుడు ఏవైతే మనం వదులుకోలేదో వదులుకోవడానికి మనం సంసిద్ధం కాలేదు నిధి శాసన ఇంకా వాటిని పక్కన పెట్టవలే నేను ఈ మూడు నేను రోజు మూడు గంటలు ధ్యాన సాధన చేయబోతున్నాను సినిమాలు మరి టీవీ సీరియల్ జాన్తానై అని చెప్పేసి వాటిని పక్కన పెట్టి దీన్ని తీసుకుంటేనే కానీ ఆ నిధి చేస్తున్న ఆ పర్వంలో మనం ముందుకేగా ప్రాగలం బాగానే ఉంది శ్రవణం బాగానే మనం అన్ని తెలిసిపోయి ఇది ఏ చేయాలో చేయకూడదు ఖచ్చితంగా తెలిసిపోయింది కానీ కానీ అంటే అబ్బా మాంసం తినకూడదు మాట్లాడాలి మానుకోవాలా అని మనవాళ్ళు కాదు కదా నాకు తెలుసు మాంసం తినడం తప్పని రోజు ధ్యానం చేయాలని నాకు తెలుసు కానీ ఏమిటో కూర్చోలేకుండా ఉన్నామయ్యా పనులో తొందర చూసా పనులతో ఉందట కనుక అంటే శ్రవణం బాగానే ఉంది బాగా విన్నాడు అన్ని అందరి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు పుస్తకాలను చదివాడు మనను కూడా చూసాడు అంతా తెలుసు ఎంత ధ్యానమే చేయాలని తెలుసు అన్ని కరెక్ట్గా తెలుసుకున్నాడు కా అని ఆ నిధ్యాత్సన పరమంలోకి మటుకు మరి ఇంట్లో పనులు ఉన్నాయి మరి చాలా మరి బిజినెస్ లిమిట్ దెబ్బతింది కనుక ఆ బాగున్నప్పుడు చేసుకోవచ్చు కదా అయినా ఇంకా ఇప్పుడే మనకు అవసరం లేదనుకుంటాను అంటే రకరకాలు చాలా మంది జీవితం కూడాను విస్తారంగా శ్రవణం చేస్తారు మరి చక్కటి మనను చేయగల బుద్ధి విశేషం కూడా ఉంటుంది కానీ ఇక ఆ మూడవ పర్మమైనా ఇంకా దిగాలి అభ్యాసం చెయ్యాలి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 ఇవాళ కొంచెం ఎంజాయ్ చేసేద్దాము రేపు కష్టపడదాం అంటే అది తమో గుణంలో హతుడు కావడము ఇవాళ కష్టపడదాము ఇవాళ్ళ కష్టపడి రేపు సుఖపడదాం అన్నది తమ్మోగుణాన్ని చేయించిన వాడు ఇవాళ సుఖపడదాము రేపు కష్టపడదాం అంటే వాళ్ళు తమో ఇంకో కొంచెం బయటపడలేదు అన్నమాట సో చక్కటి శ్రవణం ఉంది చక్కటి మననం ఉంది కానీ నిధిశాసన పర్వంలో చేరాలంటే కొన్ని ఇతర గుణాలు ఉండాలి ధైర్యం ఉండాలి వాడికి అంటే ఇప్పుడు సంఘం వాడిని విపరీతంగా చూస్తున్న వాడు రోజు ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి గంటలు మూడున్నర గంటలు మరి మరి ఇంట్లో అంతా దుమ్ము పోస్తారు లేదా బయటికి వెళ్లి వాడు ఇంట్లో చేయలేడు ధ్యానము మరి ఏ గార్డెన్ కు వెళ్ళి చూసేయాలి అక్కడ గార్డెన్లో ఉన్న వాళ్ళని వీడిని చూస్తారు కనుక మేడియర్ ఫ్రెండ్స్ ఆ నిధిధ్యాసన పర్వంలో మనం అది చాలా కీలకమైన పర్వం అభ్యాస పర్వం మొత్తం జ్ఞాన యుగంలో నాలుగు పర్వాలు ఉన్నాయి శ్రవణ పర్వము మనన పర్వము నిధిధ్యాసన పర్వము మరి సాక్షాత్కార పర్వం శ్రవణ పర్వంలో నిధి అంటే ఏమిటో విస్తారంగా మనకి పరిచయం అవుతుంది నిధి అంటే ఒక గొప్ప గని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 చూశారా నిధి అంటే ఏమిటో తెలుసుకోవడం శ్రవణము నిధి అనేది ఈ దరిదాపుల్లో ఇక్కడ ఎక్కడో ఉంది అని తెలుసుకోవడం మననము ఓహో ఇక్కడ ఉందని తెలుసుకుందా ఆ నిధి కోసం రాత్రి పౌడు తవ్వి తవ్వి తవ్వి తవ్వి తవ్వి ఆ తవ్వడం అనే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమైన వాడు నిధి చేసిన లో పర్వనున్నాడు ఆ నిధిని ఆ ఖజానాని ఓహో అని తన కళ్ళతో చూసుకున్నవాడు సాక్షాత్కారంలో ఉన్నవాడు ఫోర్త్ సాక్షాత్కారం చూశారా కనుకనే ఆ నిధి మీద ఇంకా ధ్యాస ఏమిటా నిధి అది ఆత్మ అనే నిధి సత్యం అనే నిధి మోక్షం మీద ఇంకా ధ్యాస ఇంకేమి లేదు ఇంకా నాకు నాకు సత్యం కావాలి నాకు మోక్షం కావాలి ఎవడెటుపోయినా సరే ప్రపంచం ఎటుపోయినా సరే తల్లకిందు అటు సూర్యుడు సరే ఇటు సూర్యుడు సరే నేను మాట్టుకో కళ్ళు తెరవను చూసారా అంటే నేనిక తవ్వుతూనే ఉంటాను నాకు దొరకాలి బుద్ధుడికి దొరికిందిగా మహావీడికి దొరికిందిగా వేదవ్యాసుడు దొరికిందిగా యేసు ప్రభు దొరికింది కదా నాకెందుకు దొరకదు నాకు దొరుకుతుంది అని చెప్పేసి మరి ఆ తవ్వితే తవ్వితే తవితే మరి దొరుకుతుంది నిధి ఎందుకు దొరకదు తవ్వితే ఒకవేళ అక్కడ నిధి ఉంటే తవ్వితే దొరికి తీరాలి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 ఆ ఆంజనేయస్వామి హృదయంలోని ఆ శ్రీరాముడు ఉన్నప్పుడు అదేంటంటే సాక్షాత్కారం సో మై డియర్ ఫ్రెండ్స్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 శివుడు సాక్షాత్కరించాడు ఆ శివుడు అంటేంటి అక్కడ శివుడి ఆత్మ ఆ ఆత్మ సాక్షాత్కరించింది ఈ ఆత్మ తను మూడో కందు తెచ్చుకుంది ఆ ఆత్మ సాక్షాత్కరించింది భక్త ఏమి కోరిక ఏ కోరిక కోరినా ఓకే అంటాడు అక్కడ మళ్ళీ అనాలిసిస్ ఉండదు కనుక ఆత్మ సాక్షాత్కరణలో సకల కోరికలు తీరుతాయి అన్నది అడిగాడు ఆ చక్కటి ఆ యొక్క నీతి ఆ యొక్క సందేశము మనకి అనేక పురాణాల ద్వారా ఇవ్వబడింది తపస్సు చేయడం ద్వారా నీకు దివ్య క్షేత్రము దివ్య చక్షు తెరుచుకోవడం ద్వారా ఉదీప్తం కావడం ద్వారా నీకు ఆత్మ సాక్షాత్కారం కావడం ద్వారా నీ కోరికలన్నీ తీరుతాయి ఒక్కొక్కడు ఒక్కొక్క కోరిక పొద్దున్న చావకూడదు రాత్రి చావకూడదు ఇక్కడ చావకూడదు అక్కడ చావకూడదు నీ నెత్తిమీద చేయబడితే నువ్వే భస్మను కావాలి ఎన్ని కోరికలైనా ఉన్నాయి ఏదైనా గాని ఓకే అనుక మై డియర్ ఫ్రెండ్స్ మన సకల కోరికలు తిరగడం కోసమే ఆత్మ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారం కావాలంటే దానికి విశేషమైన ఆ నిధి ఎక్కడ నిధి తెలుసుకోవడం కోసము మనన పర్వము బేసిక్ గా శ్రావణ పర్వము అసలు ఇందులో ఈ క్షేత్రంలో ప్రవేశించడం కోసమే మనము విస్తారంగా ఈ యొక్క జ్ఞాన యోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం ఈ జ్ఞాన యోగం అన్న దాంట్లో ఇంకో నాలుగు విశేషాలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం ఫస్ట్ భయం అన్న ఎదుర్కోవాలి తర్వాత పరిమిత జ్ఞానం అన్న మనము దాసోహం కాకూడదు తర్వాత సిద్ధులు వస్తాయి ఆ సిద్ధులకి దాసోహం కాకూడదు తర్వాత ఇంకా నాకు అన్ని నేర్చేసుకున్నాను ఇంకా ఇంట్లో రామ కృష్ణ అనుకుంటూ కూర్చుంటాను అనుకుంటే ఆ యొక్క మరి సాంఘిక స్ఫూర్తి లేకపోవడము సాంఘిక బాధ్యత లేకుండా ఇంట్లో కూర్చోవడము నాకు తెలిసింది కదా నేను భ్రమర్షి నే కదా అని చెప్పేసి మళ్ళీ అందరికీ చెప్పకుండా అనేది అందరి కోసం అనేది మరి ఇదంతా కూడా మరి ఇంకా ఆ లెవెల్లో వాడు అజ్ఞానంలో ఉన్నాడు కనుక ముందు భయం వస్తుంది ఆ భయంను పోగొట్టుకోవాలి రకరకాల భయాలు వస్తాయి తర్వాత మిడిమిడి జ్ఞానం వస్తుంది దాన్ని అధిగమించాలి కొన్ని కొన్ని సిద్ధులు వస్తాయి వాటిని మనం వాటి వశం కాకూడదు తర్వాత నేనంతా తెలుసుకున్నాను కదా ఇంకా ఇంకా పక్క వాడి నేను ఎంతో కృషితో నేను తెలుసుకున్నాను వాడు కూడా వాడి కృషితో తెలుసుకుంటాడు అని చెప్పేసి మనం వాడికి సహాయకారి కాకుండా ఉండడం అనేది ఆ స్థితిలోంచి వెళ్ళకొనాలి బయటపడాలి మరి అప్పుడు సంపూర్ణమైన జ్ఞాని ఒకనొక జ్ఞాని కాబోయే వాడికి నాలుగు నాలుగు విషయాలు శత్రువులుగా ఉంటాయి అని చెప్పేసి డాన్ జో అని చెప్పాడు క్యాన్లోస్ క్యాషన్ పుస్తకాలు చదివితే అందు గురించి తెలుసు అనమాట ఏమిటి ఆ నాలుగు ఒక జ్ఞాని కావడానికి ఏమిటి అడ్డంకులు అంటే భయము పరిమిత జ్ఞానము సిద్ధులకు లోబడము లోబడము మరి ఇంకా ఇంత చేశాను ఇంకెంత చేయాలి అన్నది మై ఫ్రెండ్స్ జ్ఞాన యోగంలో ఎన్ని ఉన్నాయో చెప్ప నలవి కాదు ఈ యొక్క విజ్ఞాన యోగంలో నాలుగు పర్వాలు ఉన్నాయని చెప్పుకున్నాము అంటే ఆ శ్రవణ పర్వము మనన పర్వము నిధిధ్యాసన పర్వము సాక్షాత్కార పర్వం అని కదా ఈ నిధిధ్యాసన పర్వంలో మళ్ళీ నాలుగు స్టేజెస్ ఉన్నాయి అంటే అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఎన్నో భయాలు ఆ భయాలని ధైర్యంగా అధిగమించాలి నిర్భయం స్థితిలో పోవాలి కనుక నిర్దిత్యాసంలో ఉన్నప్పుడు అందులో నాలుగు శత్రులు మీకు వస్తారు ఏ శత్రువుకైనా భయపడిపోయి మళ్ళీ వెనక్కి తిరిగిపోతారు ఫస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు మనకి రూపంలో ఎన్నో ఇక్కడ అన్ని నొప్పులు వస్తుంటాయి ఏదో కుండాలని అంటే పాములాగా పాలకుపోతున్నాయి భయం వస్తుంది చెమటలు వస్తుంటాయి అమ్మబాబు అయి మనకి వద్ద అనుకుని వెళ్ళిపోతారు అంటే ఆ ధ్యానం మొదలుపెట్టాడు ఆ గని కావాలి కానీ ఏదో పాములు తేళ్లు వచ్చాయి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాడు తవ్వటం మనిషి కనుక ధ్యానం అనేది ఆ తవ్వడం ఉన్నప్పుడు ఆత్మ కావాలి ఆ తవ్వటంలో ఫస్ట్ భయం ఎదుర్కొంటాం తర్వాత కొంత ఏదో లైట్ కనబడుతుంది అనుకోండి ఆహా నాకు పూర్తిగా ఆత్మ సాక్షాత్కరం అయిపోయింది నాకు లైట్ కనబడింది కలర్స్ కనబడ్డాయి అంటే ఆ పరిమిత జ్ఞానం అనే రెండవ శత్రు దగ్గర ఆ సాధకుడు ఆగిపోతాడు ఆ నిధిధ్యాసన పర్వం ముగుస్తుంది మళ్లీ చెప్పుకుందాం జ్ఞాన యోగంలో నాలుగు ఉన్నాయి శ్రవణ పర్వము మనన పర్వము నిధిధ్యాసన పర్వము సాక్షాత్కారర్వము నిధిధ్యాసలో నాలుగు స్టేజెస్ ఉన్నాయి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క శత్రువు మనకి ఎదుర్కొంటాడు ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ పోవాలి మొట్టమొదటి శత్రు పేరు భయము రెండవ శత్రు పేరు పరిమిత జ్ఞానం అంటే నువ్వు ధ్యానం చేసావు మనసు కూరపడింది కానీ కొంత లైటు కొంత నీకు ఏదో ప్రకాశము ఒక గురువు గారు మొహం కనబడేసరికి ఇంకా నువ్వు ఆపేస్తావు నేను మొత్తం నేర్చుకున్నానని చెప్పేసి చూశారు అంటే ఏమైంది కొంత పరిమితమైన జ్ఞానం వచ్చింది ధ్యానం వల్ల కొంచెం ప్రకాశం చూశాడు ఒకనొక గురువు చూశాడు కానీ అక్కడితో ఆపేసా అదే ఫైనల్ అనుకున్నాడు అంటే మిగతా గురువుతో సంబంధం అంటే లేకపోవడం వలన శ్రవణం తక్కువ ఉండడం మనం తక్కువ ఉండడం ఆ నిధి అక్కడికే కుంటుబడింది నిధి జాసన కూడా విస్తారమవుతుంది ఏ శత్రువుకి అది లొంగబడదు కనుక నిధి నాలుగు శత్రువులు ఉంటాయి ఒకటేమో భయము అంటే ఫియర్ అంటాము ఇంగ్లీష్ లో రెండవది క్లారిటీ అంటే పరిమిత జ్ఞానము మూడవది పవర్ అంటే సిద్ధులు వస్తాయి అంటే మనం ఏదన్నా అంటే ఒక ముక్క మరి లోకంలో అయిపోతుంటుంది అదే నీకు వస్తాయో యాభై వేలు అన్నాం అనుకోండి ఎవరికో మర్నాడు యాభై ఎక్కడో ఎక్కడి నుంచి స్వామీజీ మీకు అన్ని శక్తులు వచ్చేసాయి ఇంకా మా కొడుకు పెళ్లి సంగతి చూడండి అంటాడు చూశాడా అంటే వీడి శక్తి అక్కడ నిర్వీర్యమైపోయింది అంటే ఆధ్యాత్మికమైన శక్తిని ప్రాపంచకమైన వారికి ఎవడైతే ఉపయోగిస్తాడో వాడు తన శక్తికి తాను బానిసయ్యాడు అంటే ఆ నిధి చేస్తున్న పరమంలో ఆ మూడవదైన సిద్ధం సిద్ధులు అన్నదానికి లోబడిపోయాడు వాడు ఇంకా పైకి ఎదగడం పరిపూర్ణ జ్ఞాని కాడు ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞాని అవుతాడు కాని పరిపూర్ణ జ్ఞాని కాజాలడు వేదవ్యాసుళ్ల కాజాలడు యేసు ప్రభువుల కాజాలడు గౌతమ బుద్ధుడిగా కాజాడు అంటే ఆ నిధి జాసనా పరంలో నాలుగు శత్రుల్ని అధిగమించాలి మొట్టమొదటి ఫియర్ రెండవది క్లారిటీ మూడవది పవర్ నాలుగవది ఓల్డేజ్ ఓల్డేజ్ ఈ నాలుగు పదాలు డాన్ జువాన్ అనే డాన్యున్ అనే గొప్ప మాస్టర్ మనకి క్యార్లోస్ ద్వారా మరి ఈ యొక్క శతాబ్దపు శతాబ్దంలో అందించాడు అమెరికాలో మరి మై డియర్ ఫ్రెండ్స్ జ్ఞాన యోగి కాదలుచుకున్న వాడికి ఆ సాధనా పర్మంలో విజయుడు కావడానికి సిద్ధ పురుషుడు కావడానికి బుద్ధ పురుషుడు కావడానికి అంటే పవన్ కూడాను అధిగమిస్తే సిద్ధ పురుషుడయ్యాడు కానీ మిగతా సహాయం చేస్తూనే ఉండాలి జీవితాంతము కష్టపడుతూనే ఉండాలి కనుక ఆ ఓల్డేజ్ కూడా అధిగమించాలి కనుక అప్పుడు వాడు జ్ఞాని పరిపూర్ణముగా అన్ని పొందినవాడు కృష్ణ కర్మ క్రోత్ అంటే చేయవలసినవన్నీ చేసి పొందవలసినవన్నీ పొందినవాడు కృష్ణ కర్మ క్రోత్ కృష్ణ అనే పదం అదే చేయవలసినవన్నీ చేసి అంటే నిర్ధ్యాసంతా చేసి పొందవలసిన ఆత్మ సాక్షాత్క పొందినవాడు అలాగే అది పొంది మిగతా వాళ్ళందరి కూడా కష్టపడుతూనే ఉండేవాడు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ జ్ఞాన అన్నదాని గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాము బుద్ధి జ్ఞానం గురించి తెలుసుకున్నాము బుద్ధి అనేది ఒకనొక విచక్షణ జ్ఞానము దాని జ్ఞానం అంటే అది పరలోక జ్ఞానము అది ఆత్మవత్తు జ్ఞానము దాన్నే మనం జ్ఞానం అంటాము జ్ఞాన శ్రవణము మననము నిధిధ్యాసన మరి సాక్షాత్కరం అనే నాలుగు పర్వాలు ఉన్నాయి అలాగే ఆ మననంలో మరి అది బుద్ధి యొక్క బుద్ధ్యాత్మకము శ్రవణం అనేది మనసు లగ్నం చేయాలి మనస్యాత్మకము నిధి శాసనం అన్నది అది గొప్ప అభ్యాసాత్మకము సాక్షాత్కారం అన్నది గొప్ప అది ప్రబోధాత్మకము ఆ సాక్షాత్కారం ఎప్పుడు అందరికీ ప్రబోధం చేస్తూ ఉండాలి తాను సాక్షాత్కారం పొందినవాడు ఇంకా మిగతా అందరికీ శ్రవణము అని అందించకపోతే ఆ ఓల్డేజ్ అనే శత్రువు చేత హాతమైన వాడు కనుక ఈ విధంగా మనం విస్తారంగా జ్ఞాన యోగము అన్న దాని గురించి తెలుసుకున్నాము మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ విశేషంగా పుస్తకాలు చదవాలి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ధ్యానం విస్తారంగా చేయాలి విస్తారంగా చెబుతూనే ఉండాలి మరి చక్కటి గ్రంథాలు సో కటిస్ విప్లెటోవి మరి వేదవ్యాసుడివి బుద్ధుడివి మహావీరుడివి ఆచార్య నాగార్జునువి మరి డాక్టర్ రేమన్ మూడివి మరి ఎలిజబెత్ క్యూబ్లో రాసి ఇలాగ శాస్త్రజ్ఞలు అందరి పుస్తకాలు చదువుతూనే ఉండాలి మరి వాటిని మననం చేసుకుంటూ ఉండాలి తోటి సహాధ్యాయులతో మనం చక్కగా చర్చలు చేస్తూ ఉండాలి చక్కగా వింటూ ఉండాలి విశేషమైన ధ్యాన అభ్యాసం చేస్తూ పోవాలి మరి ఆ యొక్క ధ్యాన ప్రబోధం చేస్తూ పోవాలి మరి ఇదంతా చేస్తే చక్కటి జ్ఞానయోగి అని మనం మనం మన పరిణతి అలా ఉంటుంది మరి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ thank you